देवनी वाक्या कूसकता प्रभाव मैं नी स्वर विन का आशा नी स्वर विंटे जीवन थैंक यू जीजस्यू We give you all the glory to you, Lord. We magnify your name. We glorify your name. We sanctify your name. All the glory and honor and power, majesty, belongs to you, Lord Jesus. Hallelujah. Hallelujah. Elixaba, Hashla, Hashse, Fikina, Dharam, Isi. పరశుద్ధర తండ్రి మీకు వందనాలైనా ప్రవ్వా మిమ్మల్ని స్థుతించలాగా ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు ప్రవ్వా ఇక్కడ మీ యొక్క అగ్ని దిగడం మేము చూసినాం అయినా చీకటి శక్తులు పారిపోడం మేము చూసినాం ప్రవ్వా మీకు వందనాలనైనా సైతాన శక్తులకి ఏ అధికారం లేదు ప్రభావ మీ బిడ్డల మీద మీ రక్తం పెట్టి కొనుకునే బిడ్డలు బ్రహ్వా కాబట్టినైనా సైతాను శక్తులతోని పోరాడే ఆ యొక్క అధికారాన్ని మీరు మాకు ఇచ్చినారు ఇదిగో శత్రువు బలం అంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చిన అన్నారు బ్రహ్వా నేను ఆ వాక్యాన్ని స్వీకరించినాను బ్రహ్వా కాబట్టి నేను ఇక మీదట దేనికి భయపడను దేని విషయంలో భయపడాను బ్రహ్వా కాబట్టినైనా మీరు ప్రతిక్షణం మాతో పాటు ఉన్నారన్న ఆ విషయాన్ని వ్యాఖ్యం చేసుకుంటున్న క్షణం ప్రతి మీరు కునుకరు నిద్రపోరు ప్రభావ ప్రతి క్షణం మమ్మల్ని గమనిస్తూనే ఉన్నారనైనా కాబట్టి మేము బహు జాగ్రత్తగా మీ సన్నిధిలో సమయం గడపలాగా భయముతోనూ వణుకుతోనూ మీ సన్నిధిలో మేము నడిపించండి ప్రభావ అపవిత్రతను అసహించుకోవాలా ప్రభావ పాపంని అసహించుకోవాలా ప్రభావ పరిశుద్ధులు మీరునైనా మేము పరిశుద్ధంగా జీవించాలా ప్రభావ అవును ప్రభా దేవుని బిడ్డలు పరిశుద్ధంగా జీవించాలని వాక్యం సెలవుస్తుంది దేవుని బిడ్డలు పాపము చెయ్యలేరని వాక్యం ఉంది ప్రభా కాబట్టి నేను మమ్మల్ని కాపాడండి వాక్యం ప్రకారం జీవింపజేయమని ఈసారి ఈ సాయంత్రం సమయం ప్రవ్వా ఈ కుటుంబంలో మేము ప్రార్థించినాం ప్రతి ప్రార్థనకి మీరు విజయం ఇచ్చిన దాన్ని పొంది అని కాబట్టి తండ్రి ఇక మిదట మాకు సాక్ష్యం అనుగ్రహించమని ఏ సు క్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి పెద్దోడే పెద్దోడే అయిపోయిండే పెద్దోడే అయిపోయాండు అంకుల్ అంకుల్ అన్నమాన్ అసలు వాళ్ళ తాత ఆయన రవి బ్రదర్ తాత రవి బ్రదర్ మనముడా ఏజ్ కదా ఇంకా పెద్దోడేనా సరే దేవుని వాక్యాన్ని మనం చూసుకుంటున్నాం మనందరికీ త్రిధ్వంలోని మూడవ వ్యక్తి గురించి మనం కొంతకాలం నుంచి ధ్యానిస్తా ఉన్నాం అంటే హోలీ స్పిరిట్ సంబంధించిన వాక్యం చర్చస్లలో హోలీ స్పిరిట్ గురించి బోధించడం మర్చిపోయింది అంటే దేవుడినే మర్చిపోయింది ఎందుకంటే హోలీస్ దేవుడు కదా ఆయన ఆత్మ కదా దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించాలో ఆత్మతో సత్యంతోనే ఆరాధించాలి ఆయన ఆది అందు ఆత్మారూపకంగానే ఉన్నాడు ఆయన కాబట్టి పరశుధాత్ముడు దేవుడు అన్న విషయాన్ని చర్చి మర్చిపోయింది ఈ విషయం మనం గ్రహించాలి ఈరోజు ఎవరు కూడా ప్రార్థన చేస్తలేదు ఏసు ఎందుకు వెళ్దారు అంటారు అంటారా చాలా మంది అంటారు యేసురావు ఉండడు వెళ్దారు ఎందుకు అంటారు చర్చి ఈరోజు అట్లా అంటుంది అన్నట్టు అయితే ఆ ఒక వాక్యం నేను చూపించక ముందు యోహన్ సువార్త లో చూడండి యోహన్ సువార్త పదహారవ అధ్యాయంలో ఏశ్వరవు ఏం చెప్పిండు వినాలా ఎందుకంటే ఏశ్వ మీరు నమ్ముతారు ఈశ్వ మాట నమ్ముతాం కాబట్టి ఆయన పదహార అధ్యాయంలో ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు ఏడవ వచనం యోహన్ సువార్త పదహారో అధ్యాయం ఏడవచనంలో ఈశ్వరవు తన బిడలతో మాట్లాడుతున్నాడు శిష్యునితో మాట్లాడుతున్నాడు దేవుడు బిడలతో మాట్లాడుతున్నాడు నీతో నాతో మాట్లాడుతుంది ఈ రోజు దేవుడు చూడండి అయితే అయితే నేను నేను మీతో మీతో సత్యం చెప్తున్నాను ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఆయన ఆయన సత్యవంతుడు కాబట్టి సత్యమే చెప్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లో అది అబద్ధం కాడానికి వీళ్ళేది సత్యవంతుడు సత్యమే చెప్తున్నాను అని ఎందుకు చెప్పాలి చెప్పండి అట్లా నేను చెప్తున్నా అంటే అయిపోతుంది కదా నేను మీతో సత్యమే చెప్తున్నాను ఎందుకు స్పెషల్ గా చెప్పాలా అంటే ఒక ఒక ఒక ఇంపార్టెంట్ పర్పస్ గురించి జ్ఞాపకం చేస్తుంది అక్కడ ఎట్టి పర్సన్ మీరు మిస్ కావద్దు అన్న విషయాన్ని ఆడ జ్ఞాపకం చేస్తున్నాడు నేను మీతో సత్యం చెప్తున్నాను అంటే అంత ముందు అబద్ధం చెప్పిండ అంత ముందు అబద్ధం చెప్పిండ అబద్ధం చెప్పలేడు కదా ఆయన అబద్ధం లేదు అనే పాపం లేదు కాబట్టి యోహన్ సువార్త పదహారవ అధ్యాయము ఏడవ అష్టంలో ఆయన ఏమంటుండే నేను మీతోని సత్యం సత్యమే చెప్పుచున్నాను ఏందా సత్యం ఇప్పుడు వినండి వెళ్ళిపోవటం వలన ఇప్పుడు చూడండి నేను ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోతే ఈ లోకంలో ఉంటే మనకి ప్రయోజనం లేదు రివర్స్ పోండి వాక్యం ఆయన ఏమంటు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతేనే మీకు ప్రయోజనం ప్రయోజనం అంటే లాభం బెనిఫిట్ అన్ని విషయాలలో అన్ని విషయాలలో బెనిఫిట్ అన్నట్టు గుడ్ అన్నట్టు ప్రయోజనం అంటే ప్రయోజనం ఈ బాగా ప్రయోజన పరుడు అంటాం ప్రయోజనకారుడు అంటే అంటే ప్రయోజకుడు అంటే ఏంటి వీడన్నీ చేయగలడు పనులు వీడన్ని ప్రయో అంటే మీరు ఏదైనా పని చేయాలంటే నేను ఇక్కడ ఉంటే కాదు అంటున్నాడు యేసు బాబు కొంచెం కష్టమే కదా కానీ ఎవరు మాట్లాడుతుండ్రు యేసు మాట్లాడుతున్నాడు నేను సత్యమే చెప్తున్నాను అంటున్నాడు మళ్ళా ఏందది నేను ఇక్కడ ఉంటే వెళ్ళిపోవటం నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళిపోతేనే మీకు ప్రయోజనకరం తర్వాత ఆయన ఒకవేళ వెళ్ళకపోతే ఏమైతే చూడండికు రాడు అంటే ఒక పాయింట్ హైలైట్ చేస్తుంది ఏంటంటే మీకు ఆదరణకర్త చాలా ఇంపార్టెంట్ అని చెప్తుండీ ఇక్కడ నేను వెళ్ళిపోతేనే మీకు ప్రయోజనం నేను వెళ్ళిపోకపోతే మీ దగ్గరికి ఆదరణకర్త రాడు చదువు ఇప్పుడు ఇంకా నేను వెళ్ళినాడలా ఆయనను అన్నప్పుడు అర్థం చేసుకోవాలి ఆయన ఆయన ఒక పర్సన్ అన్నట్టే కదా నేను వెళ్ళిపోతే ఆయనను పంపిస్తా అంటే ఏసు ప్రభుకి అధికారం ఉంది పరుశుద్ధాత్మని ఇక్కడ పంపించడానికి కొరకు అని నేను అర్థం చేసుకుంటా యేసు ప్రభుకి ఆయనకి ఆ పవర్ ఉంది అంటే ఆయననే తండ్రి తెలుసు మనకి ఆయనే కుమరడం తెలుసు మనకి ఆయననే హోలీస్ చేయడం తెలుసు కానీ నేను ఏమంటుడు నేను అక్కడ పోతేనే ఆయనను పంపిస్తాను అంటున్నాడు అంటే ఏంది అర్థం మీ మధ్యలో మీతో ఆయన ఉండాలంటే యేసు ప్రభు ఉండాలంటే ఆయన ఏమంటుండు నేను పోతేనే మీకు నయం ప్రయోజనం నేను పోతే కానీ ఆయన రాడిక్కడికి అంటే ఇక్కడ ఒక సీక్రెట్ నేను నేర్చుకుని ఏంటంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో తండ్రి ఉండే ఈ సల్పల్ని చేయబట్టుకుని నడిపించింది తండ్రి పిల్లల్ని చేయబట్టుకుని నడిపిస్తారు కదా చిన్న పిల్లల్ని ఇప్పుడు పప్పు కూడా వాళ్ళ బాబు ఇట్లా చేపట్టుకుని నడిపించుకుంటు ఇక్కడికి తండ్రి నేచర్ అది తండ్రి గున్నగా అమ్మన్నట్టు పిల్లల్ని సరే మనకి పిల్లలు ఎంత పెద్దోళ్ళైన పిల్లలే కదా మా మమ్మీ ఎప్పుడు సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ చనిపోయింది ఆమె ఆమె ఇంకొక వన్ మంత్ చనిపోక ముందు కూడా నేను ఊరికపోయి చూస్తుంటే ఆమె అసలు చాలా సిక్కు ఉంది అది లేని ఉంది అయినా కానీ అన్నం తిన్నావా అవి అక్కడ ఉంది పో ఒకప్పుడేమో సర్వ్ చేసేది ఆమెనే ఇప్పుడు ఏమవుతుంది అక్కడ ఉంది ఆ కూరుంది కూరుంది తీసుకుంది అంటే నేను అన్నీ తిన నాకు ఇంకా తినబుద్ధి కావట్లేదు అంటే తినది అంటే తల్లిదండ్రుల హృదయం ఎట్లుంటుంది అనేది పిల్లలు ఎంత పెద్దవాళ్ళు అయినా వాళ్ళ పిల్లలే అన్నట్లు దేవంతులు వాళ్ళ దృష్టిలో మనం ప్రభు దృష్టిలో కూడా అంతే కదా నువ్వు నేను నువ్వు ఎంత పెద్దవైనా ఎంత ముస్లిం అయినా ఆయన దర్శనం వచ్చినా పిల్లవాడి కాబట్టి ఓల్డ్ టెస్ట్మెంట్లో ఐగుప్తు నుంచి వాళ్ళని నడిపించాడు అందుకు తండ్రి అని సంబోధిస్తున్నాం అయితే తండ్రి ఆత్మస్వరూపి ఆయన ఆత్మరూపకంగా ఉన్నాడు కానీ ఎవరన్నా చూసేలాగే ఎవరు చూడలేదు ఎవరు చూడలేదు ఒకవేళ ధాన్యాలు చూస్తే యేసురావు చూసినట్టు చూస్తాం మనం అక్కడ మనుష కుమారుడు కనిపిస్తుండే నాకు అంటాడు హెచ్కెల్ చూస్తే కూడా నరపుత్రుని లాగుండడు ఏమేంటి అని అన్నాడు అంటే ఏసుని వాళ్ళు చూసి ఓల్డ్ టెస్ట్మెంట్లో కానీ తండ్రిని ఎవరు చూడలేదు ఏసు కనిపిస్తుంది కానీ తండ్రి మీరు అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను తండ్రి కనిపి కనిపించాడు ఓల్డ్ టెస్ట్మెంట్లో కదా మీద ఏమన్నా ఏ తండ్రి కాబట్టి ఏసు తండ్రి కాబట్టి యశ్ కనిపిస్తున్నాడు తండ్రి అయినా కానీ కుమారుడు లాగా కనిపిస్తున్నాడు అది పాయింట్ అక్కడ వాళ్ళ పాపం వాళ్ళకి ఏమో అర్థం కావట్లేదు ఈ నరపుత్రుడు ఎవరు మనుషు కుమారుడు ఎవరు వృద్ధ తల వెంటుకలేమో నెరసినాయి తెల్లగా ఉన్నాయి కానీ ఎవరస్తులాగా ఉన్నాడేది ఇప్పుడు నేను అనుకో నా ఇంట్ర అన్ని తెల్లగా అనిపిస్తుంది సరే నేను వదిలేసాయి పప్పు గురించి మాట్లాడుతున్నాను ఆయన యంగ్ బాయ్ లాగా కనిపిస్తారు కదా ఆయన తల వెంటుకలు మొత్తం తెల్లగా అయిపోయి ముస్లిం లాగా బట్ చూడటానికి యంగ్ గుర్ ఎట్లుంటది నీకు ఆ సరైన అనిపిస్తుంది నాకేమని చూసింది అస ఆయన ఆల్రెడీ కుమారుడు ఆయన ఆల్రెడీ తండ్రి నేను అదే అర్థం చేసుకుంటున్నా అంటే తల చూస్తేనేమో తండ్రి ఉన్నాడు వాడి చూస్తేనేమో కుమారులా కుమారు ఉన్నాడు అది నేను నేర్చుకున్న పాయింట్ ఆ దర్శనంలో నుంచి కాబట్టి ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి యేసు ప్రభు ఈ లోకంలో ఉంటే మనకి ప్రయోజనం లేదు ఆయన ఈ లోకంలోకి వెళ్ళి వెళ్ళిపోతేనే ఎందుకంటే ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిపోతే వేరే ఒక ఆదరణకర్తను మనం పంపిస్తానడుస్తుంది అంటే యేసు ప్రభుత్వే పరిశుధాత్మని ఇస్తాడు అనే పాయింట్ అక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అని నేను చూపిస్తాను అది మనం నేర్చుకోవాలి ఎందుకంటే మీకు తెలుసు మీరు నమ్ముతారు తండ్రి మీ కుమారుని నమ్ముతారు కానీ ఈ రోజు యేసు చనిపోయి తిరిగి లేచి వెళ్లిపోయిన రోజు నుంచి వదులుకొని ఈ రోజు వరకు యేసుప్రభు తన ఆత్మని మనకు ఇక్కడ కానీ దురదృష్టమేందంటే చర్చి పరిశుద్ధాత్మను స్వీకరిస్తలేదు ధృణీకరిస్తుంది దూషిస్తుంది ఆయనని దుఃఖపరుస్తుంది ఆయననేమో ఏసు ప్రభు ఈ లోకానికి వచ్చి తన పని ముగించుకొని వెళ్ళిపోయాడు తండ్రి తన పని ముగించుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు నన్ను పంపించి నేను ఇక్కడికి వచ్చిన మన నా పని ఏం కదా బాధపడుతుండ్రు పని చేయాలంటేనేమో వీళ్ళు ఏమో చర్చ పని చేయనిస్తలేదు అప్పస్తులనేమో పని చేయనిచ్చిండ్రు కొంతకాలానికి భక్తులు పని చేయనిచ్చారు కానీ ఈ రోజుకి చూస్తే చర్చెస్ అన్నీ డ్రై అయిపోయినాయి పని చేయనిస్తలేరు పరిశుధాత్మకి అవకాశం ఇస్తలేదు అందుకు సైతాన్ని విజృంభించి పనిచేస్తున్నాడు అందుకు రోగాలు రకరకాల రోగాలు ప్రపంచమంతట డాక్టర్లకు అంతుమట్టని రోగాలు సైంటిస్టులకు పట్టిన రోగాలు భయంకరంగా ఉంది ఆయన పొందిన గాలచిత స్వస్థత అన్నప్పుడు ప్రతిసారి నేను హెచ్చరిస్తూ ఉంటాను మీరే చెప్పండి ఈ వాక్యంకి మీరే సాక్షులు ఆయన పొందిన గాలచిత స్వస్థత అంటే మళ్ళీ స్వస్థత ఉందా చర్చలో స్వస్థత ఉందా ఈరోజు క్రిస్టియానిటీల స్వస్థత ఉందా ఏమైందా వాక్యం ఆయన వాక్యం బయలుదేరగానే వెలుగు కలిగేను ఆ వాక్యం నీ నీ శరీరానికి నీ ఎముకలకి స్వస్థతనిచ్చును అని వాక్యం ఉంది మనం ఏం జరిగింది మీరు వాక్యం చదువుతలేరా మీరు చదువుతున్నారు కదా దేవుని వాక్యం చేయను మన స్వస్థత ఎందుకు వస్తలేదు చర్చిలో హీలింగ్ ఎందుకు లేదు ఏమో జరిగిపోయింది ఏం మిస్టేక్ జరిగిపోయింది అది మీరు అర్థం చేసుకున్నప్పుడు మీ దగ్గరికి ఏ రోగం రావద్దు మీ నుంచి ఆ రోగాలు ఉండడానికి అవి రివర్స్ కావాల్సింది ఎందుకంటే దేవుడు అది పెట్టిండి మనలో చీరం ఆదాం రోగం పెట్టిండ పెట్టలేదు కదా వాళ్ళు తెచ్చుకున్నారు తర్వాత రోగం బట్ అయినైతే పెట్టలేదు కదా సృష్టిలో కాబట్టి ఈ దినం మనము ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలా యేసు ప్రభు ఒక వేరే ఒక ఆదరణకర్తను అంటే పరిశుద్ధాత్మను మన మనకి ఆదరణ ఇస్తారంట అంటే నీ కష్టాలలో నీకు ఆదరణ బాధలలో దుఃఖంలో డిప్రెషన్లో కొన్నిసార్లు డిప్రెషన్కి వెళ్ళిపోతారు క్రిస్టియన్స్ చాలా మంది ఆదరణ పాస్టర్ గోతే పాస్టా ప్రాధాన్యం చేస్తాడు ఆదరణ ఎట్లా వస్తుంది ఆదరణ రావాలంటే నీకు ఆదరణ కరె కావాలి కదా ఎందుకు ఆహ్వానించాం మనం చర్చస్ అన్ని డ్రై అయిపోయినాయి ఇప్పుడు కంక్లూడ్ చెప్పెన్స్ లాస్ట్ ఇది వస్తే పంపుతున్నా వాగ్దానం ఇది తర్వాత ఆయన వచ్చి పాపం నుతిని గు పాపం ఒప్పుడు చేస్తారంట తర్వాత నీతిని నీతిని గురించి తీర్పు తీర్పు గురించి అంటే పాపం మనిషి పాపంలో పుట్టుక పాపము తర్వాత ఆయనకి నీతి అవసరం అంటే నీతి అంటే ఏసు అవసరము దాని తీర్పు అంటే ఈ లోకం ముగించాక తీర్పు ఈ మూడు పాయింట్స్ చెప్పడానికి వస్తున్నాయి పరిశుధాత్ముడు అర్థమవుతుంది మీకు పరిశుధాత్ముడు లేకపోతే ఈ మూడు పాయింట్స్ అర్థం కావు లైఫ్ ఆయన వచ్చింది దాని నిన్ను నువ్వు పాపి ఇవ్వని చెప్పడానికి నీ పాప నుంచి నువ్వు విడుదల పొందాలంటే నీకు నీతివం అయిన ఏసో రక్షణ అనుభవం నీకు అవసరం దాని తీర్పు నుంచి విడుదల పొందాలా పరిశుధాత్మ నడిపింపు దాని అన్నట్టు అందుకు మనకు అనుగ్రహిస్తున్నట్టు తర్వాత తండ్రికు వెళ్తూ చూడరు మీ చూడరు కొంతకాలానికి లోకాధికారి తీర్పు పొంది అవును ఒప్పుకొని చేయం కాబట్టి సైతాన్ మీద విజయం పొంది ఆల్రెడీ సైతానికి తీర్పు తీర్చేసేటు అంటే వాని ఒడగొట్టిండు వాడిని నిరాయుధంగా చేసిన ఎఫ్ఎస్ఆర్ రాష్ట్రపత్రికలు వాని దగ్గర ఏ పవర్ లేదు ఈ సీక్రెట్ మీకు అర్థం కావాలా ఎఫ్ఎస్ఆర్ రాష్ట్రపత్రికలో చాలా క్లియర్గా చెప్తారు పావులు ఏ ప్రభు శీల మీద మరణించి సైతాన్ని నిరాధాయునిగా చేసేడు అంటే వాడి దగ్గర ఏ పవర్ లేదు నువ్వు భయపడద్దు అర్థమవుతుంది ఎక్కడపైన భయపడమన్నట్టు మేము భయపడం ఇంటీరియర్ ఫారెస్ట్లో భయపడం ఒకసారి నిన్ననే ఇక్కడ ఒక పులి వచ్చిపోయింది అక్కడ ఫారెస్ట్ భయం లేదా ఈ టైంకి వస్తుందా కూలి నిన్ను వచ్చిందంటే ఈరోజు రావాలి కదా కూలి దాని హ్యాబిట్ దానికి అలవాటు పడితే వస్తూనే ఉంటది అది అట్లా ఎన్నో ప్రాంతాలలో భయంకరమైన పాములు అన్నీ ఉంటాయి అవి ఏమీ చేయలేవు ఎందుకంటే ఈ సత్యం గ్రహించినప్పుడు ఇది జీవవాకు మన ప్రభు జీవగల దేవుడు అనే విషయం గ్రహించినప్పుడు ఈ పాయింట్స్ అన్ని నువ్వు గమనించాల ముఖ్యంగా నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నట్టు ఈ యంగ్స్టర్స్ ఈరోజు వైఎంసిఏలో ఆ దానికి వైఎంసిఏ కన్స్ట్రక్షన్ చేసినరు దానికి పైన పెద్ద సిల్వన్ పెట్టినరు ల్యాంప్స్ అది ఎల్ఈడి ల్యాంప్స్ పెట్టి పెద్ద సిల్వన్ పెట్టారు ఆ ఇనాగ్రేషన్ కొరకు వాళ్ళు ఉన్నారు నాకు తెలియదు నేను ఎందుకో ఈ రవి బ్రదర్ కొరకు వెయిట్ చేసామని అడుగు పోయినా పోతే వాష్రూమ్ పోతున్నా అక్కడ జనరల్ సెక్రటరీ సార్ మీ గురించి అన్న మీ గురించి వెయిట్ చేస్తారు రండి అన్నాడు నేనే వీళ్ళు అబద్ధాలు చెప్తారు నేనే నేను వస్తున్నట్టే తెలియదు వాళ్ళకి మీ గురించే వెయిట్ చేస్తాను రండి రండి అన్నారు పైకి పోయి ప్రెసిడెంట్ ఉన్నాడు లోపల బ్రదర్ రండి బ్రదర్ అని ఇంకొక పాస్టర్ అన్నాడు ఆ పాస్టర్ దాన్ని యాక్చువల్గా ఇనాగ్రేట్ చేయాలా సరే మీరు ఇంట్ర ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేసింది ప్రార్థన చేసి ల్యాంప్ ఆన్ చేసిండ్రు వెలిగింది సిల్వ నేను బయటికి వచ్చిన బయట ఒక సిస్టర్ వచ్చింది ఎప్పుడో దగ్గర దగ్గర ట్వంటీ ఇయర్స్ కితాం సిస్టర్ బ్రదర్ ప్రేయర్ పవర్ సిస్టర్ ఆమె పేరు నాది తెలియదు ఆమె పేరు నా తెలియదు కానీ ముఖం మట్టుకో నాకు గుర్తుంది ఎందుకంటే అప్పుడు మనం బైబుల్ స్టడీలలో వీళ్ళు కూర్చునే కాబట్టి మనకు గుర్తుంది ట్వంటీ ఇయర్స్ కింద స్టోరీ అది ఈ సిస్టర్ నేను ఎక్కడో చూసినానే ఏ సిస్టర్ ఎట్లున్నారంటే అన్న మీరు నన్ను గుర్తుపట్టినారంటే సిస్టర్ సారీ ముఖమే గుర్తుపడతలే పేరు గుర్తుపడతలేను మిమ్మల్ని మీ ముఖం నాకు బాగా ఫేమిలీ అని చెప్పిన తర్వాత సిస్టర్ అంతా చెప్పింది చెప్పినాక ఆయన పరిస్థితులు చెప్పింది వాళ్ళ మదర్ కోవిడ్లో చనిపోయింది వాళ్ళ బ్రదర్ ఎక్కడో ఆర్మీలో ఇక్కడ జాబ్ చేస్తుండే ఆయమే యూకో బ్యాంక్లో జాబ్ చేస్తుందంట ట్రాన్స్ఫర్ అయిందంటే ఇక్కడ యూకో బ్యాంక్ ఎక్కడ ఉంది వైఎంసేకి ఆనుకొని ఉంటుంది యూకో బ్యాంక్ బిల్డింగ్ వైఎంసే కిరేక్ ఇచ్చింది అందులో పనిచేస్తుంది ఈ నగరం అనేసి ఎవరు పిలిస్తే వచ్చింది ఇక్కడికి అక్కడ నన్ను చూసి గుర్తుపట్టింది సరే ఏం సార్ మీ పరిస్థితి ఏంది ప్రార్థన చేయండి బ్రదర్ అంటే చెప్పండి మీ పరిస్థితి మీ సమస్య ఏదో చెప్పండి నేను ప్రార్థన చేస్తాను అంటే నాకు డివోర్స్ అయింది అన్నా నాకు అన్నీ ఇవే కేసులు దొరుకుతున్నాయి చూసి కదా ఒక సిస్టరు వయంసేకి వచ్చారు ఒక టూ థౌజండ్ ఎయిట్ నైన్ టెన్ ఆ ప్రాంతంలో ప్రేయర్కి వచ్చారు మన దగ్గరికి నేను ఎవ్వరు పేర్లు చెప్పాను మీకు అయితే ఆ సిస్టర్ ఎవరో వచ్చిన వారికి అన్న మీతో ఒక విషయం మాట్లాడదాం అన్న అని తక్కిన వాళ్ళంత సరే పక్కకు రండి అన్న అంటే పక్కకు పోయి మాట్లాడారు నాకు అదొక భయం పక్కకు రండి అంటే కొంచెం డేంజర్ అన్నట్టు సేవకులకి సరే నేను అప్పుడు వింట మీరు ఇక్కడే ఉండండి మీరు అందరూ ఇక్కడే ఉండండి అని కొంచెం దూరం పోయి చెప్పండి సార్ ఏం మీ సమస్య అంటే నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నానన్నా ఆయన పెళ్లి చేసుకుంటాం అనుకుంటున్నానన్నా అంటే నేను ఒక్కటే అడిగిన సరే అది ఆ ఆ బ్రదరు రక్షణ ఆ బ్రదరు రక్షణ బొంది ఆయన హిందూ అన్న అంటే మరి ఎట్లా కుదిస్తారు సార్ మీరేమో రక్షణ బొందినారు బాప్ సంబంధిండ్రు పర్షాతో బంధుకున్నారు మీరు ఎట్లా పెళ్లి చేసుకుంటారు కష్టం కదా మీకు అన్న ఎందుకంటే సరిగ్గా కొరెతల రాష్ట్ర పత్రికలో ఒక వాక్యం చూపిస్తాను మీకు నేను రెండో కొరతల రాష్ట్ర పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచనం పౌన్ చెప్తున్నాడు ఈ విషయం ముఖ్యంగా మీరు అవిశ్వాసాలతో జోడుగా ఉండొద్దు అంట ఎందుకంటే ఇది సెకండ్ కేసు నాకు దొరికింది థర్డ్ కేసు సారీ థర్డ్ కేసు ఇది ఆ ఫస్ట్ కేసులో ఆ సిస్టర్ నేను చెప్పిన టూ థౌజండ్ టెన్ ఆ సిస్టర్ ఇది కాదు సిస్టర్ పెళ్లి చాలా ప్రాబ్లం దిగుతావు ఎందుకంటే నువ్వు పరిషాతో పొందుకున్న దాని నువ్వు నువ్వు నీకు గిఫ్ట్స్ ఉన్నాయి భాషల బరం ఉంది నువ్వు ఎట్లా చేసుకుంటా సిస్టర్ చాలా కష్టం సిస్టర్ ఇది కాని పని సిస్టర్ మీరు చాలా శ్రమాల ఫాలో అవుతారు సిస్టర్ అని చెప్పిన ఆ రోజు నుంచి ప్రేర్కి రావడమే బంద్ చేసింది ఆమె బంద్ అయిపోయి రిజిస్టర్ మ్యారేజ్ లో చేసుకుంది అడ్రస్ లేదు ఇంకా సరే మనం కూడా ఎన్నో ప్రాంతాల్లో సేవకి హెల్ప్ అవుతుంటే మర్చిపోతాం కొన్ని సంవత్సరాల తర్వాత అంటే ఒక ఆరు సంవత్సరాల తర్వాత ఫోన్ చేసిందా పెళ్ళయ్యి ఆరు సంవత్సరాలు అంటే టూ థౌజండ్ టెన్లో మ్యారేజ్ చేసుకుంది చెప్పకుండా దగ్గర దగ్గర టూ థౌజండ్ సిక్స్టీన్ ఆ టైంలో ఫోన్ చేసింది సిక్స్టీన్ సెవెంటీన్ కోవిడ్కి ముందు ఫోన్ చేసి అన్న ఇది పరిస్థితి మేము పెళ్లి చేసుకున్నాం కానీ ఒక్కరోజు కూడా నేను సంసారం చేయలేదు ఏమైంది స్టార్ ఎందుకు తీస్టారంటే ఆయన ఆయనలో ఒక వింత రకమైన దయ్యం ఉందన్న ఉంటాయి మళ్ళీ దయ్యాలు ఉంటాయి కదా రక్షణ పొందని వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది బహు భయంకరమైన శ్రమలు చేసిండు మ్యారేజ్ అయిన థర్డ్ డేనే కొట్టి వెలగొట్టేసిండు ఇంతవరకు నేను పోలేదు మ్యారేజ్ అయ్యి సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అయితే నేను పోనేలేదు నేనేం చెప్పాలో వద్దన్నందుకు చేసుకున్నందుకు ఎట్లయిందని చెప్పాలన్నా చెప్పలేం కదా అట్లా మనం ఎట్లా ఆలోచిస్తామంటే ప్రభువు ఒక సలహా ఇచ్చినాక ప్రభు ఆయన ఆలోచనకర్త ఆయన మంచి ఆలోచన ఇచ్చే దేవుడు నీ జీవితాన్ని ఆయన మంచిగా తీర్చిదిద్దేవాడేమో కానీ నువ్వేం చేసినావు ఆ సలహాని నువ్వు వినక ను పోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని వచ్చినావు బహుశ్రమల ఫాల్ అయింది భయంకరంగా మొన్న ఒక త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ క్రితము డివోర్స్మెంట్కి అప్లై చేసింది కోర్ట్ కేస్ అప్పటి నుంచి మళ్ళా నాకు మళ్ళీ ఫోన్ చేయలే ఆమె గురించి ఫాస్టింగ్ ప్రేయర్లు కూడా చేసినారు మన బ్రదర్స్ మేమెంత ఫాస్టింగ్ ప్రేయర్ చేసినా నీ జీవితము నువ్వు ఉండాలి కదా సరిగా అంత సత్యం తెలిసి కూడా ఇక్కడ ఎంత బాగా చెప్తుంది చూడండి పౌలు ఈ వాక్యం మీరు అవిశ్వాసు అవిశ్వాసులతో జోడుగా జోడు జోడు అంటే పెళ్లి ఆ అవిశ్వాసులతో జోడుగా ఉండడానికి వీల్లేదు ఎందుకు నీతికి దుర్నీతితో అదే పాయింట్ ఇది జోడు అనేది కేవలము భార్య కాదు ఇక్కడ ఏం చెప్తుండే నీతికి దుర్నీతికి సాంగత్యం ఏ సాంగత్యం సాంగత్యం అంటే ఫ్రెండ్షిప్షిప్ నీతికి దుర్నీతికి ఫ్రెండ్షిప్ లేదు అక్కడ అక్కడ ఒక సిస్టర్ మనకి ఆడవాడ జరిగింది రక్షణ అనుభవం లేదు భర్త పెళ్లి చేసుకుంది బాహు హింస అనుమానాలు పెద్ద తల్లిపై కష్టాల పాలైపోయి పాపం మేము ఎన్నిసార్లు అబార్షన్స్ అయినాయి ఆమె ఓ రోజు వచ్చి అన్న నేను డివోర్స్ ఇద్దాం అనుకుంటున్నానంటే మీ భర్తతో పాటు రెండు సిస్టర్ నేను అంతా మాట్లాడుతాను మాట్లాడాక రెస్టోర్ అయింది ఇవాళ నేను డివోర్స్మెంట్ లేదు సిస్టర్ బైబిల్లో ఆయన ఎటువంటి వాడైనా కానీ ఎంత కఠినమైనా కానీ నువ్వు సహించాలా భరించాలా చివరి వరకు అదే బోధల్లో మేము ఉన్నాం మేము ఎవ్వరికి సపోర్ట్ చేయము నువ్వు విడిపోతా అంటే నేను సపోర్ట్ చెయ్యను మా దగ్గరికి రాను కూడా రానవసరం లేదు వేరే పాస్తర్లు విడద కొడతారు మేము విడగొట్టాం ఎందుకంటే బైబుల్ ఏమంటే జతపరిచబడ్డ వాటిని విడదీయదని ఉంది వాక్యం విడదీస్తే శిక్ష ఎంతో మంది పాస్టర్స్ ఆ శిక్షను జమ చేసుకుంటారు వాళ్ళ లైఫ్లల్లా మనం చేయమట్లా శ్రమను అనుభవించాలి నువ్వు శ్రమలకుండా ఎందుకంటే తీర్ నువ్వు తీర్మా తీర్మానించుకొని జీవించినావు దేవుడు శ్రమిస్తాడు నీ పాపంని కానీ పరిణామం అనుభవించక తప్పదు జీవితాంతం కాబట్టి దావిదీ అనుభవించలేదా ఒకసారి పాపం చేసిండు క్షమాపణ కోరుకుండు జీవితాంతం అనుభవించండి చనిపోయేంత వరకు అనుభవించింది పిల్లలు అంత చిందర వందరు అయిపోయినారు పిల్లలు చెత్త చెదరగా జీవించారు ఒకరిని ఒకటి చంపుకున్నారు సొలం అన్నం చంపించినట్టు మనం చూస్తాం తన కూతురు అంత న్యాయంగా జీవించింది పాపం తన ఎంతో వేదనతో ఎంతో దుఃఖంలో మరణించినట్టు మనం చూస్తాం కదా దావిద్రి ఎందుకు ఒక అన్య స్త్రీని వివాహం చేసుకోవాల్సి వచ్చింది ఆయన ఆల్రెడీ మ్యారీడ్ లేడీ మళ్ళీ భర్తను చంపి పిచ్చి ఎన్ని పనులు చేసిండ ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాం చూడండి ముందు నీతికి దుర్నీతికి సాంగత్యం లేదు ఫ్రెండ్షిప్ లేదు అంటే రక్షణ అనుభవం లేని వారు దుర్నీతి పరులనే వాక్యం మనం అట్లా చెప్పాం అన్యులకి కానీ క్రిస్టియన్స్కి చెప్తాం మనం వాళ్ళలో దుర్నీతి ఉంటుంది అంటే వాళ్ళకి జాలి ప్రేమ దయ ఇటువంటివి ఉండవు వాళ్ళు హార్ష్గా క్రూ కుక్స్ అన్నట్టు ఉంటారు వాళ్ళ నేచర్ లేదు ఎందుకంటే వాళ్ళలో దురాత్మ కాబట్టి తర్వాత వెలుగునకు చీకటి అంటే రక్షింపబడ్డ వారు వె వాళ్ళలో వెలుగుంటే రక్షణ అనుభవం లేని వాళ్ళు ఏముంటుంది చీకటి ఉంటుంది కాబట్టి మళ్ళీ నువ్వు నువ్వు ఇంట్లో ఉంటే నీ పక్కన చీకటి ఉంటుంది నీ పరిస్థితి ఏంది నువ్వేమో వెలుగు అదేమో చీకటి ఎట్లా ఎదుర్కొంటావు చీకటిని చీకటి చీకటే అది వెలుగు కాదు అసాధ్యం అది నువ్వెంత వెలిగినా అది చీకటి చీకటే ఆ చీకటికి వెలుగు పడదు అందుకు శ్రమలుగుండా పోవాల్సి వస్తుంది అందుకు హింస పెడతా ఉంటుంది ఇంకేముంది క్రీస్తులకు ఇది కొంచెం ఇంకొక డిఫరెంట్గా వెళ్ళిపోతుంది వాక్యము క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం అంటే చాలామంది తెలియదు బెలియాలంటే డిక్షనరీలా చూస్తే బెలియాలు క్రీస్తుతో క్రీస్తుకి బెలియాలకి లెవెల్స్ పెట్టేసింది లోకం పౌల్యప్తుని కొనతీ సంఘంతో ఏసు ప్రభుకి బెలియాలకి లెవెల్స్ ఈక్వల్ చేసి పడేసారు బెలియాలంటే ఎవరికన్నా తెలుసా బెలియాలంటే మనీ మనీ మణిని ఏసు ప్రభుకి లెవెల్ ఈక్వల్ చేసేసారు మనీని ఒక దేవత చేసుకున్నారు మీకు తెలుసు దేవత పేర్లుంటాయ్ మణిని యేసు ప్రభుకి ఈక్వల్గా చేసేసింది చర్చ సిస్టమ్ మీద కొరత సంఘాన్ని చెప్తుండే ఆయన మీ చర్చ ఇట్లా తయారైంది అనేసి ఆయన చెప్పిన వాక్యం అట్లా వాళ్ళకి కాబట్టి ఒక దశ నుంచి ఇంకో దశకి ఎట్లా చూడండి ఆ వాక్యం అంటే వాళ్ళు ముందేం చేసేరు ప్రకృతి సహజంగా జీవించారు విశ్వాసులు అవిశ్వాసు యాక్చువల్గా అయితే ఇంగ్లీష్లో చాలా బాగుంది ఇంగ్లీష్ లో ఎట్లుందంటే అసలు టోటలీ డిఫరెంట్ మీనింగ్ ఇంగ్లీష్ లో ఏముందంటే విఈ నాట్ అన్ఈక్వల్లీ యోక్డ్ టుగెదర్ విత్ అన్బిలీవర్స్ అనేది యోక్ అని యోక్ వై యోక్ అంటే తెలుసు ఓకేనా ఆ ఎద్దుల మీద మేడ మీద పెడతారు ఖాడి ఎద్దుల బండి లేక పొలం దొన్నప్పుడు దానికి ఖాడి పెడతారు కదా ఇటు ఒక బ ఎద్దు ఉంటుంది అటొక ఎద్దు ఉంటుంది మొదల కాడి ఉంటుంది రెండి వాటి మెడల మీద కట్టేలాగా ఉంటుంది అది ఖాడి ఉంటాం దాన్ని అయితే అది ఊహించుకోండి ఇక్కడ ఎద్దుని పెట్టి ఇక్కడ గుర్రాన్ని పెడితే దున్నుతా ఏమైతే చెప్పండి మీరే చెప్పండి ఇదేమో ఫాస్ట్గా పరిగెత్తతుంది అది పరి అది పరిగెత్తలేదు ఎట్టుబడితే వెళ్ళిపోతుంది పొలంలో అంతే కదా తర్వాత కొడ అదేమంటాం దాన్ని నాగలి మీద బరువేసి నిలబడాలి నువ్వు ఇట్లా అది చాలా అది బరువేకపోతే దానికి దానికి షార్ప్గా ఉంటుంది కత్తి కాల్ ఏదో ఒక జీవి కాళ్ళు తెగ తెగ కొట్టేస్తుంది పైగా నరం ఉంటుంది వాటి కాల్కి ఆ నరం కట్ అయిపోయింది రక్తం చాలా రాపిడ్గా బయటకొచ్చేసి చనిపోతుంది జీవి కాబట్టి నాగలి దున్నేవాడు చాలా జాగ్రత్తగా దాన్ని గట్టిగా బలం పెట్టి దున్నాల లైట్గా పెడితే ఇట్లా పైకి అంత పవర్ పెట్టాలి దాని మీద దున్నడం చాలా కష్టం మన బ్రదర్స్కి అందరికి ఒకసారి తీసుకపోయి చూపియాలి కేపిఎం బ్రదర్స్ అందరితో ఏం బ్రదర్ దున్నత దున్న ఇంతకుముందు ఎప్పుడన్నా ఈసారి చేపిస్తాను మీతో అంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ తెలవాలి నేను చెప్తున్నా బ్రదర్ నేను దున్న జొన్న చొప్పాలు కట్టినా ఎద్దు మీద వేసిన రోజంతా ఎప్పుడు చెప్పలేదు కదా ఫస్ట్ టైం చెప్తున్నారు హైదరాబాద్ లో గుట్టి పెరినోళ్ళు అట్లా చేస్తారాబ్రా నేను చేసిన దురదృష్టం ఏమైందంటే ఆ రోజు కుంభ వర్షం పడింది సాయంత్రం ఇంకా ఇంకా ఎందుకంటే తడిసిపోతాయి త్వర కట్టి అండ్ ఆ వర్షము ఆ జొన్న కొయ్యలు ఇట్లా క్రాస్ కట్ చేస్తారు ఎప్పుడైనా కొయ్యకాలు ఆ దిగిపోయింది ఇచ్చా చెప్పు రబ్బర్ చెప్పు అందులోకి వెళ్ళిపోయింది బురద అయిపోతుంది అంత మట్టి బురద బురద ఉంటుంది అది నల్లమట్టి చెప్పు కాలు వెళ్ళిపోయింది పెట్టినా కష్టంది షార్ప్గా ఉంటుంది గుంటది రాత్రి అంతా జ్వరం ఉండే ఆ రోజు నాకు టాబ్లెట్ అంటే ప్రభు ఎందుకు నేర్పిస్తుండ్రు ఈ లెసన్స్ మనం ఎప్పుడైనా అర్థం చేసుకోవాలి దేవుడు ఒక లెసన్ నేర్పిస్తుంటాడు మనకి ఈ సమలలోకి ఎంత కష్టం అది వాళ్ళు ఎంత కష్టపడి పనిచేస్తారని సరే మనకి ఇప్పుడు ఆత్మీయ అర్థమవుతుంది ఈ వాక్యం నీవు ఇప్పుడు కుటుంబాన్ని నడిపించాలంటే ఒక గుర్రము ఒక గాడిదేతో నడుస్తుందా ఒక ఎద్దు ఒక గాడిదతో నడుస్తుందా ఒక ఎద్దు ఒక గుర్రంతో నడుస్తుందా పోదు కదా ఇంకా కఠినంగా చెప్తున్నాను నేను అంతే కాలేజీగా చెప్ కాలేజీగా చెప్పకపోతే సరిగా కదా అది కఠినంగా చెప్తే అంటే ఒక ఫ్యామిలీ ఒక ఫ్యూ ఫ్యూచర్ ప్రభులో వెళ్ళాలంటే అవిశ్వాసి అనేవాడు ఒక గాడిదే విశ్వాసం అనేవాడు ఒక ఎద్దు అనుకో అయి పోవీ అది ముందు పోదు బండి నువ్వు దున్నలేవు పొలం అంత డెప్త్గా చెప్తున్నాడు ఆయన కాబట్టి చూడండి ఈ సత్యంలో అర్థం కావాలంటే పర్షదాత్మ లేకుంటే కాదు అర్థం పర్షదాత్మ అభిషేకం లేకుంటే నడిపింపు లేకపోతే నీకు ఎప్పటికి ఇది ఫిట్ కాదు నెక్స్ట్ టైం నువ్వు నీ వ నీ నీ కాలేజీలో కానీ చూస్తే నీకు ఇది గ్యాప్ కనుక ఈ వాక్యం ఈ వాక్యం గ్యాప్ అరే ఆవు అమ్మో వెరీ కేర్ఫుల్గా ఉండాలా అయితే ప్రభు నాకు లాస్ట్ వీక్ ఒకటి బయలుపరిచింది ఏంటంటే ముఖ్యంగా సిస్టర్స్ యంగ్ సిస్టర్స్ అన్మారీడ్ సిస్టర్స్ సువార్థ పరిచయంకు పోయినప్పుడు చాలా కేర్ఫుల్ కూడా ఎవరు సువార్థ చెప్తున్నా అని అనిలకు చెప్తడు ముఖ్యంగా ఈ వాక్యం జ్ఞాపకం చేసుకోవాలా నువ్వేమో వాళ్ళు నశించిపోతున్నారనేసి ఎంతో ఆసక్తితో వాక్యం చెప్తావు వాళ్ళు నిన్ను మోసగించడానికి ప్రయత్నిస్తారు ఎన్నో కేసులు నేను ముఖ్యంగా ముస్లిం చేసిన కేసెస్ నేను నమ్ముకుంటా ప్రభుని నేను అని మోసగించి వివాహం చేసుకొని విడిచిపెట్టిన కేసెస్ ఎన్నో అందుకే నేను సిస్టర్ టిస్ట్గా చెప్తాను మీరు ఎక్కడ వాక్యం చెప్తున్నారు ఒంటరిగా పోయి చెప్పద్దు వేరే సిస్టర్స్ మీతో పాటు తర్వాత అందుకే ఇవి ఎప్పుడు నీకు అర్థమవుతాయి ఇప్పుడు నువ్వు సువార్త చెప్పని వాడు ఎటువంటి వాడు నీకు ఎట్లా తెలుసు నేను ప్రభుని నమ్ముకుంటా నేను పాపాలు ఒప్పుకుంటా నీ ముందు అంతగా వాడు ఖన్నీగా ప్రవర్తిస్తాడు నువ్వేమో మేము నమ్మేస్తావు ఇది సత్యమ వీడి నిజంగా చేస్తుందా లేదా ఎట్ట తెలుస్తుంది చెప్పండి ఎవరు చెప్పగలరు చెప్పండి నేను చెప్తున్నా పరశుధాత్మ అభిషేకం ఉంటే పరశుధాత్ముడే చెప్తాడు వీడు మోసగాడు దూరం ఉండు డేంజర్ సరే నువ్వు పరశుధాత్మకు చోటు చేయకపోతే పాస్టర్ దగ్గరికి పోతే పాస్తర్ చెప్తాడు సిస్టర్ వద్దు సిస్టర్ ఇది కాని పని నువ్వు ని మీద కోపంతోనే వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని సమాజం ఉంటే మళ్ళీ పాస్టర్ దగ్గరికి వస్తాయని అర్థం ఉందా మన దగ్గర ఇట్లాంటి కేసెస్ అయినాయి ఇందాక చెప్పిన ఇంకొక సిస్టర్ గురించి వైఎంసీఏలో ఆయమే యూకో బ్యాంక్లో మంచి పొజిషన్లు ఉంది ట్రైలర్లో పనిచేస్తాను అనుకుంటా ఆయమే అదే బ్యాంక్లో ఒక అన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఫినిష్డ్ నువ్వు ప్రేయర్ పవర్లో పుట్టి పెరిగినదా నువ్వు రక్షణ పొందినవు ఏ భాష పొందినవు పరిశురాధన పొందుకున్నావు ఏం లాభం అంటే నేను ఒకటి గమనించిన ఇందాక వస్తుంటే చెప్తున్నా నీకు పరిశుధాత్మ అభిషేకం ఉన్న పరిశుధాత్మ స్వరం వింటున్నావా మొన్న దిన ఒకరింట్లో వాక్యం చెప్తూ ఇప్పుడు ఈ టీవీ నేను కొనబోలుతున్నా షాప్కి ఈ టీవీ కొంటప్పుడు ఈ టీవీ నేను కొనాలన్నా వద్దా ఆయన ఎవరైనా అడిగితే ఎవరైనా చెప్పినకో ఈ టీవీ మంచిది నువ్వు సేల్స్ మ్యాన్ మాట వింటున్నావు వానికి ఏం తెలుసు టెక్నాలజీ గురించి దాని లోపల ఏముందో వానికి ఏం తెలుసు ఏం సర్క్యూట్స్ ఉన్నాయి చిప్స్ ఉన్నాయి ప్రాసెసర్స్ ఉన్నాయి దాని మెమరీ ఎంత అది ఫుల్ ఏమంటాం ఫుల్ హెచ్డీనా లేక ఫోర్కేనా ఏదో అవన్నీ వాడు అంత డెప్త్ వాడు చెప్పలేడు కదా దాని సౌండ్ డాల్బీ సిస్టమా హై హై సిస్టమా ఏదో అవన్నీ చెప్తుంటాడు నీకు అవి ఎవరు చెప్పాలా వీడు చెప్పేది మోసం ఎందుకంటే సేల్స్మెన్ అంతా మోసంగా అనుకుంటారు చాలా మన ఏదో రూపంగా దీన్ని అమ్మాలి నాకు అనిపించింది కనీసం ఒక స్వరం నాకు వినిపించి గోహెడ్ అంటే నేను టక్కు అమ్మేసి కొనేసి కదా కానీ ఆ స్వరం లేక నువ్వే తీరు మనసుకొని కొనుక్కుంటున్నావు ఇంటికి మోసపోతున్నాం అరే నేను మోసపోయిననే అనీష్ కాబట్టి ఆ లెవెల్లో కూడా నువ్వు మోసపోకుండా ఉండాలంటే నీకు పరిశుద్ధాత్మ స్వరము వినిపియాలా వినాలా అందుకొరకు మనం ఈ విషయాలను మనం ధ్యానిస్తున్నాం ఇంకొక టెన్ మినిట్స్ నేను క్లోజ్ చేస్తా వాక్యము ఎందుకు నీకు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం అది చీకటా వెలుగాని ఎట తెలుస్తుంది అది నీతి ఆ దుర్నీతని ఎటు తెలుస్తుంది నీ ఇంటెలిజెన్స్తో నీ చదువులతో తెలకపోతుంది అంది మోసం మంచి బ్యాంకు మేనేజ్ బ్యాంకులో పనిచేస్తుంది ఆమె ఆ సిస్టర్ ఆ సిస్టర్ మంచి చదువుకుంది బీకామ్ ఏమో చేసింది బీకామ్ చేసి మంచి బ్యాంకులో జాబ్ చేస్తూ ఆమె కూడా అటెండే మోసపోయింది ఈమె కూడా అటెండే మోసపోయింది అట్లా ఎన్ని కేసులు మనకు కనీసం మూడు కేసులు దొరికినాయి కానీ అట్లా ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయో కాబట్టి పరిశుద్ధాత్మకి మనం చోటు ఇవ్వకపోతే ఏమవుతుందంటే నువ్వు మోసపోయే అవకాశం ఉంటుంది దేవుడు ఆపుతాడా తీర్మానం నీది కదా స్వేచ్ఛ క్రైస్తవ జీవితం స్వేచ్ఛకు సంబంధించింది కాబట్టి బైబిల్లో దేవుడు ఎందుకు ఈ హెచ్చరికారు ప్రతి ఒక్కరికి పరిశుధాత్మ ఎందుకు అవసరం అనేది మనం అర్థం చేసుకోవాలా పరిశుధాత్మను వచ్చినప్పుడు మీరు శక్తిని అందుదరు ఫస్ట్ పాయింట్ పరశుధాత్మలు వచ్చినప్పుడు మీరు శక్తిని అందుదరు అంటే ఎటువంటి చీకటి శక్తులను ఎదుర్కొంటే బలాన్ని నీకు ఇస్తాడు ఆవిడ పవరిస్తాడు ఈ లోకంలో ఉండే కాంట్రరీ వ్యతిరేకత వ్యతిరేకతను నువ్వు ఎదుర్కోవాలా నాకు అడుగడుగున ఎక్కడ పోయినా ఉంటాయి మనుషుల నుంచి ఎట్ ఎట్టి పర్సులో వాళ్ళ మీద నేను కోపం చూపించకుండా స్మార్ట్గా తప్పించుకొని వెళ్తూ ఉంటాను స్మార్ట్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని పోతా ఉంటాను కావాలనే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటారు మనకి కాబట్టి మనం అది పరిశుదాత్మ చోటిస్తాం పరిశుదాత్మ నా తను మాట్లాడి ఇప్పుడు నేనేం చేయాలి ఎట్లా మాట్లాడాలా ఎట్లా సంబోధించాలా ఎట్లా వెళ్తాను మాట్లాడాలా అడుగుతా నేను లేకపోతే ఏమేందంటే నీ సొంత తలంపులు ఉపయోగిస్తావు ప్రాబ్లం అని దాని తర్వాత ప్రభు నాకు ఎందుకు ప్రభావిస్తాం అసలు అని ఏడుస్తూ ఉంటాం మనం ఇది మన నేచర్ ఈ రోజులలో కాబట్టి పరిశుధాత్మ వచ్చినప్పుడు ఫస్ట్ పాయింట్ నీకు శక్తి దొరుకుతుంది దాంతో రెండవది ఏంటంటే నీ జీవితాన్ని మారుస్తాడు నీలో ఫలం వస్తుంది పరిశుధాత్మ ఫలం వస్తుంది ప్రేమ సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మాషా నిగ్రహము మంచితనము ఇవన్నీ విశ్వాసం ఇవన్నీ నీలో నుంచి బయటికి వస్తూ లేకపోతే లేదు అంత అనుమానం ఇప్పుడు నేను హాస్పిటల్స్ తిరుగుతుంటాను కదా రకరకాల హాస్పిటల్స్ పోతుంటాను కదా ఫస్ట్ పాయింట్ నేను హాస్పిటల్ అడుగు సెక్యూరిటీ గార్డ్ నుంచి మొదలుకొని అన్ని ఆటంకాలు ఏవంటాయి మనకి తర్వాత ఒక పర్టికులర్ వార్డ్లో నేను పలాని వ్యక్తి దగ్గర ప్రార్థన చేయబోయ్ అదే టైంలో డాక్టర్ అక్కడ డాక్టర్స్ అబ్జెక్షన్ మనకి సరే నేనేమి నా ఐడెంటిటీ ఇవ్వక చూపియకుండా మెల్లిపోతుంటే ప్రభు ఐడెంటిటీ అవసరమనే కార్యం జరగాలంటే ప్రభు ఐడెంటిటీ నేను పలాని గొప్ప వ్యక్తి అని కాదు నేను చెప్పొచ్చు కదా నేను ఇక్కడ విజిటింగ్ ప్రొఫెసర్ నా పేరు ప్రొఫెసర్ చంద్రశేఖర్ కూడా అప్పుడు అట్లా వెళ్ళిపోతా కూడా కొన్నిసార్లు కానీ నాకు తెలుసు ఇక్కడ కార్యం జరగాలంటే ప్రభునామం బట్టే కార్యం జరగాలి అట్లా వెళ్ళిపోయి ప్రార్థన చేస్తుంటాను ప్రభు కరెక్ట్ చేస్తుంటే ఎంతమంది స్వస్థతలు పొందుతూ ఉంటారు ఐసీలకి వెళ్ళి బయటకు వచ్చిన కేసెస్ నేను ఎందుకు చెప్తానంటే పరిశుద్ధాత్మకి మనం చోటు నిన్ను ఎట్లా నడిపిస్తాడు అనేది అర్థం చేసుకోలేదు భయం ఉండదు అక్కడ డాక్టర్ కొన్నిసార్లు డాక్టర్తో డైరెక్ట్ మాట్లాడతా ఇప్పుడు కేసు సంగతి ఏంది అంటే చెప్తా ఉంటాడు అక్కడ ఒక నర్స్ ఉంటుంది నర్స్ నడుతాడు నర్స్ అన్ని టెక్నికల్ టర్మ్స్ అన్ని వాడి చెప్తా ఉంటుంది సరే అవన్నీ వింటుంటే ఏమైతే తెలుసా నాకే విశ్వాసం పోతూ ఉంటుంది నేను చూసిన చాలాసార్లు హాస్పిటల్స్ వల్ల వాళ్ళు తను ఇదన్నీ ఇట్లున్న కాంప్లికేషన్ అట్లున్న కాంప్లికేషన్ ఇవి అవి అన్నీ టెక్నికల్ టర్మ్స్ అన్ని వాడు చెప్తుంటే నా విశ్వాసమే ఇంకా అయిపోయింది అయి టైము అయిపోయింది ఈ పాప టైము అనిపిస్తుంటుంది కానీ మళ్ళీ నేను ఫైట్ చేస్తాను కాదు వీళ్ళది అబద్ధం ఇది ఇది అబద్ధం ఇది నిజం కాదు వర్షదాత్మక చోటిం నేను హోలీ స్పిరిట్ లెట్ మీనో ఏం చేయాలి నేను ఇప్పుడు ఎట్లా ప్రార్థన చేయాలి నాకు తెలియదు ఏం ప్రార్థన చేయడం తెలియదు నువ్వే నాకు నేర్పి ఎట్లా ప్రార్థన చేయాలంటే ఆ మూమెంట్ తల మీద చేపెట్టి భాషలలో ప్రార్థించే చేస్తే దాని తర్వాత ప్రభు కార్యం చేస్తూ ఎంతో ఎన్నో కే ఎన్నో కేసెస్ ఉంటాం మనం ఒకటి నేర్చుకునే నేను అది కాబట్టి ఆయన నీ జీవితాన్ని సంపూర్ణంగా మారుస్తాడు ట్రాన్స్ఫామ్ చేస్తాడు నేను ఇంకోటి ఒక ఒక వాక్యం చూపించేస్తాక ఇంట్లో చేస్తాను ఫైవ్ మినిట్స్లో బైబిల్లో నిర్గమ్ కాండంలో ఒక వ్యక్తి గురించి నేను మీకు చూపిస్తా ఈరోజు ఆయన మీదకి పరిశుధాత్మ వచ్చినప్పుడు ఏం జరిగింది అనేది అది మనకి ఎట్లా వర్తిస్తుంది ఈరోజు నేను చూపిస్తాను నిర్గమాకాండము ముప్పై అధ్యాయము మూడో వచనంలో పరశుదాత్మని ఇచ్చేవాడు మన ప్రవ్వే దేవుడే నేనే మీకు పంపిస్తా అన్నాడు కాబట్టి ఇక్కడ చూడండి పాత కాలంలో ఎట్లా పంపించండు మూడో వచనంలో చిత్రం దానికి మీద ముప్పై ఒకటో అధ్యాయము చదువు ఏం పేరు హూరు యూధ గోత్రము యూద గోత్రము నుంచి ఒక వ్యక్తి ఎవరైనా హూరు ఆయన మనబడు ఉన్నాడు ఆయన పేరు ఏముంది బెసలేలు బెసలేల్ అని ఉంది ఇంగ్లీష్ లో గురించి నేను కుర్త సేపు చెప్పేసి వాక్యాన్ని ముగిస్తా ఈ బెసలేల్ అనే వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఏ గోత్రం యూధా గోత్రం సీక్రెట్ మీకు అర్థం చేసుకోవాలి యూధా గోత్రంలోకి వెళ్ళి ఒక వ్యక్తిని బయటికి తీసుకొచ్చిండి ఆ వ్యక్తి పేరు ఏం పేరు బెసలేల్ ఇప్పుడు చూడండి ఈ బెసలేల్కి దేవుడు ఏం చేసిండు విచిత్రమైన విచిత్రమైన పనులు అంటే ఎవడికి రాని పనులు విచిత్రం అంటే ఏంది ఎవడికి రాదు నీకు రాదు నాకు రాదు విచిత్రం అరే ఇది ఎట్లా సాధ్యం అనేది విచిత్రం అరే ఈయన ఎట్లా అనేది విచిత్రం అరే మీకు ఎట్లా వచ్చింది విచిత్రం అర్థమవుతుందా అంటే ఏంటంటే ఎవడు చెయ్యని పనులు ఎవడు చెయ్యలేని పనులు అట్లా మనం ఎవ్వడు చేయలేని పనులు నీతో చేపిస్తా అంటున్నాడు ఎట్లా చూడండి ఇప్పుడు విచిత్ర విచిత్రమైన పనులను కల్పించటకును ఎండితో వివేకములను సమస్తమైన సమస్తమైన పనులను నేర్పుటే లిస్ట్ చేయమని చెప్తాను మీరు లిస్ట్ చేయాలి ఎందుకంటే ఎవరైనా మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఉంటే లిస్ట్ చేయాలి ఇప్పుడు అవన్నీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లిస్ట్ చేయాలి మీరు నేను చెప్తా మరోసారి కంప్లీట్ చెప్పలేదు ఎవరికి బెసలేదు ఆ నేర్పులన్నీ ఆయనకు వచ్చేటట్లు దేవుని ఆత్మ పూర్ణునిగా చేస్తున్నాడు అయితే నేను నేర్చుకునేందు నేను మొత్తం స్కూల్ డేస్ అంతా పరమ మొద్దునే అసలు నాకు ఏ చదువు ఎక్కలేదు ఏ సబ్జెక్ట్ ఎక్కలేదు నా తలకి టెన్త్ క్లాస్ వరకు ఏ సబ్జెక్ట్ మీరు ఏ సబ్జెక్ట్ అని అడిగిన నాకు ఏం తెలియదు నేను స్కూల్లో ఏం జరుగు నాకు తెలియదు వాళ్ళది ఆర్టిజం అంటారో ఏమంటారో నాకు తెలియదు కానీ నత్తి ఉండే మాట్లాడికి రాకపోయేది అసలు ఏ సబ్జెక్ట్ వాళ్ళు బోర్డు మీద రాస్తే అసలు నాకు ఏం అర్థం కాకపోయేది ఏంది దాన్ని అంత భయంకరమైన నా పరిస్థితి లైఫ్లో మొత్తం కాదు స్కూల్లో అంతా దెబ్బతిన్న ఫౌండేషన్స్ పోయినాయి నాకు అన్ని థర్డ్ క్లాస్లలో పాస్ అయిన వాడిని బయటకు కానీ ఎప్పుడైతే నేను రక్షణ పొంది పరిశుధాత్మ పొందుకున్నానో అక్కడ నుంచి అన్ని ఫస్ట్ క్లాస్లు డిస్టింక్షన్స్లు స్టేట్ ఫస్ట్లు యూనివర్సిటీ ఫస్ట్లు తర్వాత గోల్డ్ మెడలిస్టులు ప్రొఫెసర్లు వచ్చి నా దగ్గరకు వచ్చి నేర్చుకొని పోతుంటారు ఈరోజుకి కూడా పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ పెద్ద పెద్ద సిఈఓలు వైస్ ప్రెసిడెంట్లు కంపెనీ చైర్మన్లు నా దగ్గరకు వచ్చి నేర్చుకొని పోతుంటారు ఈరోజు లెవెల్ చూడండి ఎట్లా దేవుడు అంటే పరిశుధాత్మ అభిషేకం ఉంటే ఎంత కాంప్లెక్స్ వర్క్స్ అన్నా మనం చేయొచ్చు అనేది చెప్తాడు ఇది ఎవరు చెప్పరు చెప్పండి నాకు తెలుసు ఎవరైనా ఏం చెప్తారు కష్టపడాలా బ్రదర్ ట్యూషన్ తీసుకోవాలి బ్రదర్ రాత్రి మేల్కోవాలా బ్రదర్ అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలి బ్రదర్ ఇట్లా చెప్తారు వాళ్ళు కానీ నీకు పరిశుధాత్మ అవసరం అనేది చెప్తలేదు పరిశుధాత్మడు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నీ నథింగ్ అన్నట్టు ఈ సబ్జెక్ట్స్ అన్ని నథింగ్ అన్నట్టు ఏం సబ్జెక్ట్స్ ఇప్పుడు ఇప్పుడు లెక్క ఫస్ట్ లెక్ ఫస్ట్ ఏం పనేది దానికి ముందు చదువు ఫస్ట్ పాయింట్ విచిత్రం అంటే క్రియేటివిటీ విచిత్రం అంటే క్రియేటివిటీ మిస్ట్రీ మిస్టీరియస్ అంటే కాంప్లెక్స్ అంటే బహు కష్టతరమైన ఎవరికి అర్థం కాని పనులు నువ్వు చేయగలవంట ఫస్ట్ పాయింట్ పోలీసులు వస్తాయి తర్వాత సెకండ్ బంగారు బంగారంతో చేసే పనులు తర్వాత వెండితో చేసే పనులు ఇత్తడితో చేసే పనులు ఆరు అయినాయ్యా మూడు అయినా నాలుగైన నాలుగైనలు ఐదు కర్ర అంటే కార్పెంటరీ టైప్ ఆరు సమస్త తర్వాత ఉంది అక్కడ మ్యూజిక్ జ్ఞానము విద్య వివేకం అంటే విద్య అంటే ఎడ్యుకేషన్ కదా ఎడ్యుకేషన్ లో కూడా హయ్యెస్ట్ ర్యాంక్ కి హైయెస్ట్ లెవెల్ కి తీసుకపోతాడు అంట అభిషేకం అభిషేకం వస్తే ఏమవుతుంది తెలుసా ఇంగ్లీష్లో ఉంది ద అనాయింటింగ్ విల్ బ్రేక్ ద యోక్ అని ఉంది తెలుగులో లేదు కాడిని విరగొడుతుంది అనాయింటింగ్ దేవుని యొక్క హోలీ స్పిరిట్ వస్తే నీకు ఎటువంటి కాడి ఉన్నా దాన్ని బ్రేక్ చేస్తుందంట ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా నీకు ఏ లిమిటేషన్స్ ఉన్నా కానీ ఏ సబ్జెక్ట్ లిమిటేషన్స్ ఉన్నా కానీ ఏ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా కానీ నీ మీదికి పరిశుధాత్మ వస్తే మటుకు అవి ఏవి ఆగలేవు నీ దగ్గర ఉండలేవు ఎటువంటి అని ఉండలేవు అర్థమవుతుందా నాతో పాటు పనిచేసిన వాళ్ళు నా నా ఓన్ టీచర్సే పుస్తకాలే రాయలేకపోయినారు ఒక్క మూడు పుస్తకాలు రాసిండంతే నా టీచర్ నాతో పాటు పనిచేసే వాళ్ళు ఒక్కటి రెండు బుక్స్ కూడా రాయలేకపోయినారు నేను ఈరోజు ఈరోజు ఈ ఈ వారము ఇరవైవ బుక్ రిలీజ్ అయినది మార్కెట్లో ట్వంటీ ఎయిత్ బుక్ రిలీజ్ అయింది అదన్నిటికంటే బహు విలువగా రాసింది ఎంత ఎన్నో ఇరవై ముప్పై సంవత్సరాలు కష్టపడే ఆ ఐడియాస్ అన్ని పెట్టిన పుస్తకం అది నేను అనొచ్చి నేను ఎట్లా రాస్తావు బ్రయర్ నేను కదా పొద్దున్నే ఇప్పుడు పొద్దున్నే ఐదున్నర ఐదు ఐదు లేస్తాను ఐదు లేచి రాత్రి ఇట్లా అన్ని ప్రేయర్లు చేసుకొని ఇంటికి పోయి పడుకునేటప్పటికి మొన్న ఏమో గంట అయింది ఇట్లనే అవుతుంది ఎవ్రీడే ఇట్లనే అవుతుంటుంది లేకుంటే ఒక టైంకి ఇట్లుంటే ప్రేరణలో ఆన్లైన్ ప్రేరణలో పార్టిసిపేట్ చేస్తాం లేకుంటే ఇట్లనే ప్రేరణలో తిరుగుతూ ఉంటాం ఇవన్నీ చేస్తూ రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తూ అడవులు తిరుగుతూ ఎట్లా రాసినా ఇన్ని పుస్తకాలు అడగాల కదా నన్ను అడగాల కదా ఎట్లా రాసినారంటే పరిశుద్ధాత్మ అని చెప్తాను నేను అప్పటి నుంచి మీరు శక్తిని అందుతారు అది పాయింట్ నిద్ర రాలేదనుకో అప్పుడు రాస్తున్నా నిద్ర వస్తే గాఢంగా నిద్రపోతాను అంతే రెస్ట్గా అవసరంగా ఒకటి బాడీకి నిద్ర రాకుంటే మటుకు ప్రేయర్లు కూర్చుంటాను బైబుల్ చదువుకుంటాను ఎన్ని గట్టలైనా కానీ లేదంటే ఏమన్నా బుక్స్ పెండింగ్ బుక్స్ అంటే రాసేసుకుంటే అయిపోతాను అంటే నేను చేయాల్సినవి అన్ని ముగించేసుకున్నా అని పాయింట్ నేను నా లైఫ్లో అనుకున్న ఇన్ని పుస్తకాలు రాయాలా ఇన్ని రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేయాలా ఇంత ఇంతమంది పిహెచ్డీస్ని ప్రొడ్యూస్ చేయాలా ఇట్లా నేను ప్రొఫెసర్ అంటే ఇట్లా చేయాలి ఎవ్వరు చేయడం నాకు తెలుసు కానీ నేను చేయాలనుకున్నాను నాకు తెలుసు పౌలు ఏమన్నాడు చెప్పండి ఈ విషయంలో చూడండి నన్ను బలపరచువాడు వాణి అందు నేను సమస్తం చెప్పండి ఇప్పుడు మళ్ళీ సమస్తం చేస్తున్నామా సమస్తం చేస్తున్నామా కొన్ని కూడా చేస్తాలేమ్మా మనం నేనేమి అతిశ ఇస్తాను కానీ ఏదన్నా నేను మీకు నా స్పెషాలిటీ చెప్పించుకోవాలని చెప్తాను కానీ ఇది ఎవరికన్నా ఇన్స్పిరేషన్ తగులుతుందేమో నా లాగా నాకంటే మించింది నేను మా పాపకు చెప్తున్నా నువ్వు వాడు పోయినా వాడు పని చేస్తున్నావు మంచిగానే సంపాదించుకుంటున్నావు అప్పులనే తీర్చుకున్నావు అంత ఉంది కదా నువ్వు పిహెచ్డీ ఎందుకు చెయ్యవు అప్పో ఇన్ని ఇరవై సంవత్సరాలు చదివినా ఇంకా చాలే ఇంకేం చదువుతా అట్లా అనుకుంటే నేను అంటా నేను మా మా మా ఫాదరు అప్పట్లో నేను సెవెంటీస్ అనే ఎల్ చేసాడు ఆయన కంటే ఎక్కువ చదవాలని ఆశనే నేను చదివా మళ్ళీ నీకు ఉండాలి కదా మా ఫాదర్ కంటే ఎక్కువ చదవాలనేసి పిఎస్డి తర్వాత కూడా ఉంటాయి కదా చదువులు చదువులను నా చూడాలా కదా సీక్రెట్ ఇదే నేను చెప్తున్నా పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే నువ్వు ఏదైనా సాధించగలవు నీ లైఫ్లో తర్వాత నువ్వు దేని విషయంలో భయపడవు అనుమానించవు ముఖ్యంగా హాస్పిటల్లో పనిచేస్తాం కదా ఎవరినొచ్చి ఈ కేసు అయిపోయిందంటే నువ్వు భయపడవు అనుమానించవు అయ్యో ఎట్లా ఏమైంది అనవు ఆ రిపోర్ట్స్ చూస్తే డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ చూస్తే నీ విశ్వాసం అంతా నేను ఆ రిపోర్ట్స్ అబద్ధం అవునుగాక డాక్టర్స్ మాట అబద్ధం అని ఉచ్చరిస్తాను నోటని ఎంచుకంటే మన మన నోటికి శక్తి ఇచ్చింది దేవుడు లేకపోతే ఆ పేషెంట్ పరిస్థితి ఏమైతే సగం అప్పుడే చచ్చిపోతారు వాడు అది సంపత్ గారు నిన్న సాక్ష్యాని ఆదివారం అన్నారం చర్చలో మేము ఉన్నాం సంపద్ వారి సాక్ష్యాన్ని చెప్తున్నాడు వాళ్ళ వైఫ్కి క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్కి వచ్చేసింది డిటెక్ట్ చేయలేదు ఇంకా డాక్టర్స్ సంపత్కి పక్కకు బిల్స్ చెప్తారంట మీ భార్య మా హాట ఒక వన్ మంతే బతుకుతుంది అని ఆమె విన్నదంట అది లోపాల నుంచి ఆమె ఆయన చెప్తున్నాడు స్టేజ్ మీద సాక్ష్యం ఆమె విన్నదండి నువ్వు ఉన్నావు కదా నేను అబద్ధం చెప్తాను నేను అయితే మనం చెప్పే అన్ని సాక్ష్యాధారాలు ఉంటాయి కాబట్టి ఆయన చెప్తున్నాడు ఆమె వినేసి ఆమె డాక్టర్ గెలిచిందట డాక్టర్ ఒకసారి రండి అంటే మీరు మా భార్య మా భర్తతో చెప్తుంది నేను అంతా డాక్టర్ నేనేం భయపడను డాక్టర్ ఏం మళ్ళా చెప్పండి నాకు ఒకసారి ఆయన ఏడు ఏడు బతికింది వన్ మంత్ లో పోతుంది అన్నది ఏడు సంవత్సరాలు బతికిందని ఆయన సాక్ష్యం చెప్తాను చివరికి ఏమైనా చనిపోయింది అదే జాంటీస్ ప్రాబ్లమ్తో చనిపోయింది తో చనిపోలే అంటే విజయం పొందింది కదా విజయం పొందింది క్యాన్సర్ విజయం కాబట్టి పరిశుద్ధాత్మ లేకుంటే విద్య రాదంట ఇప్పుడు అర్థం చేసుకోవాలి మీరు విద్య రాదంట అంటే చదువు రాదంట అందుకే నేను క్రిస్టియన్ ఫ్యామిలీస్లో పోతాను ఆడపిల్లలు ఏమో బాగా చదువుకుంటారు అబ్బాయిలు అన్ని టెన్త్కే డంప్ అక్కడికే బంద్ ఇంక పెళ్ళిళ్ళు అమ్మాయిలు వచ్చి వాళ్ళ పేరెంట్స్ వచ్చి బ్రదర్ మా పాపకేమైనా సంబంధం చుడు అంటే నా దగ్గర ఉన్న కేసులు అన్నీ ఇట్లున్నాయి ఇష్టరు అమ్మాయి ఇంత బాగా చదువుకుంది ఎంబీఏ చేసింది మంచి ఐటీ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా చేసింది నేను ఈ టెన్త్ క్లాస్ వంటి తీసుకొచ్చి కట్టాలా అది మ్యాచ్ కాదు విశ్వాసలే అయినా కానీ మ్యాచ్ కాదు ఎందుకంటే అంత చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేస్తే వీడికి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ అమ్మాయి కూడా పరిచయం చేసేటప్పుడు భర్తని ఎట్లా పరిచయం చేస్తుంది ఇవన్నీ అర్థం చేసుకోవాలి కదా నేను అందుకే మన గ్రూప్లో రెచ్చగొడుతుంటా యంగ్ బాయ్స్ని రైట్ టెన్త్ క్లాస్తో మానే ధనిష్ ఎంటా పడుతుంటా వాళ్ళని పరిగెత్తాను పరిగెత్తాను కావాలంటే నేను చదివిస్తాను తీసుకురా పైసలు లేకపోతే నేను స్పాన్సర్ చేస్తాను ఎందుకంటే నేను నేర్చుకుంది ఏంటంటే నీకు ఎంత విశ్వాసం ఉన్నా నీ ఆర్థిక స్థితి సరిగా లేకపోతే నీ విశ్వాసాన్ని లాగేస్తుంది అది అదొక దయ్యం అది పేదరికంలో ఒక దయ్యం చదురాని తన ఒక దయ్యం అది బైబిల్లో ఉంది నేను చూపించిన కూడా ఒకప్పుడు చదువురాని తన ఒక దయ్యం అప్పుడు అదేం చేస్తుంది నీ విశ్వాసం సరైన చేస్తూ ఉంటుంది ఒకడేమో బాగా ఫ్లరిష్ అవుతుంటాడు ఇంకోటి గాడు అప్పుడు నీ విశ్వాసం ఏమవుతుంది నీకు విశ్వాసం ఉండి కూడా వేస్ట్ కదా అది నేను లాగేస్తూ ఉంటుంది అందుకు మనం ఏం చేస్తాం కృషి చేస్తూ ఉంటాం ప్రాస్పరస్గా కూడా ఉండాలి ఎందుకంటే ప్రేలా ప్రతి విషయంలో అభివృద్ధి పొందుతున్న దేవుని చిత్తం వాక్యం అన్ని విషయాలలో ప్రాస్పరస్ కావాలన్నది వాక్యం ఒకటే కాదు ఆర్థికంగానే కాదు చదివే కాదు అన్ని విషయాల్లో మరి విశేషంగా దేవుని వాక్యంలో మనం ప్రాస్పరస్ కావాలా ఎందుకంటే అక్కడ నుంచి రిలీజ్ అవుతుంది ఫ్రీడమ్ ఇక్కడ నుంచి రిలీజ్ అవుతుంది ఫ్రీడమ్ బెసలేలు అనే వ్యక్తిని దేవుడు అభిషేకిస్తే ఎన్ని టాలెంట్స్ వచ్చాయి చూడండి ఎన్ని టాలెంట్స్ లెక్క పెట్టినా సెవెన్ నైన్ గిఫ్ట్స్ నైన్ టాలెంట్స్ తొమ్మిది వరాలు పర్షుదాత్మ పొందైతే తొమ్మిది వరాలు ఉందా కొన్ని రాష్ట్ర మొదటి అధ్యాయం తొమ్మిది వరాలు పరిశుధాత్మ ద్వారా వస్తాయి అంటారు ఇనఫ్ ఇనఫ్ కదా ఈ లోకంలో బ్రతకడానికి నేను టెస్ట్ చేస్తాను ఇవన్నీ వాక్యాలు ఎలక్ట్రికల్ వర్క్స్ అన్నీ చేసుకుంటా మా ఇంట్లో నేను టీవీ చెడిపోతే టేప్ రికార్డర్ రిపేర్ చేసుకుంటా ప్లంబింగ్ వర్క్ అంతా నేనే చేసుకుంటా సరే కొన్నిసార్లు టూల్స్ లేకపోతే నతలుస్తా లేకపోతే ప్లంబింగ్ వర్క్ నేను చేసుకుంటా గోడలు రిపేర్ చేసుకుంటా గోడలు క్రాక్ చేస్తే నేను క్రాక్ స్పేస్ ఫిల్ చేస్తాను టెరెస్ మీద లీకింగ్ ఉంటే అది ఫిల్ చేస్తాను రబ్ అన్నీ చూస్తాడు నాకు తెలిసానికి అని అన్ని విషయంలో నేను అబద్ధం చెప్తాను అంటే అన్ని టెస్ట్ చేస్తా నేను వుడ్ వర్క్ లాక్డౌన్లో ఏం లేదు కదా పని వుడ్ వర్క్లు అన్నీ చేసిన రిపేర్ అన్ని రిపేర్ చేసిన మొత్తం ఎక్కడ క్రాక్స్ ఉంటాయి అన్ని ఫిల్అప్ చేసిన పేస్ట్ తీసుకొచ్చి మొత్తం క్లీనప్ చేసిన తర్వాత ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా ఇట్లా గోడ ఈ ఎడ్జెస్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వాటర్ పోతుంది మీరు వాటర్ పోతే వాటర్ అంతా లోపలికి సీప్ పై పై సీక్లని నేస్తది అంతా లీక్ అయితే కింద వాటికి అవన్నీ మొత్తం ఇల్లు అంతా పూసేసినారు వైట్ సిమెంట్ గ్రట్స్ అంటారు ఏమంటారు ఈ లైన్స్ గ్రౌండ్స్ అంటారు గ్రౌండ్ అంటారు కదా గ్రౌండ్ పేస్ట్ మొత్తం పూసేసినా ఎక్కడ క్రాక్స్ అంటే అక్కడ అంతా ఏం పనిలేదు కదా అంటే నేను చేయగలను మిస్సెస్ అంటే ఏం కొమ్ టానివి నువ్వు డబ్బులు సేవ్ చేయనీ నువ్వు ట్రై చేస్తున్నావు అంటే నేను కోమటో నీ దారలంగా దారుణంగా ఖర్చు పెడతాను నీకు తెలియదు నా సంగతి నీకు తెలుసు కదా ఎట్లా ఖర్చు పెడతా ఎక్కడ ఖర్చు ఖర్చు పెడతాను బట్ నేను టెస్ట్ చేస్తున్నా నేను అనాయింటెడ్ హోలీ స్పిరిట్ అభిషేకం నా నేను ఇవి చేయగలనా ఇప్పుడు మంచి ఇంకొక ప్లాన్ ఉంది యాక్చువల్ ఆ కరెంట్ పని ఉంది అది మొత్తము ఫ్లోరింగ్ అంతా బండలు ఉంటే దాన్ని కట్ చేద్దాం అనుకున్నాను కట్ చేయించి లోపల నుంచి పైప్ ఇచ్చి మన పిల్లర్స్ ఉంటాయి కదా గేట్ పిల్లర్ గేట్ పిల్లర్స్ కి ల్యాంప్ పిల్లలు అది ఆ ఆ ల్యాంపు పైప్స్ ఎక్కడ పోయినాయి చెదలు తినేసినాయి అంటే అది దాని మీదకి వెళ్ళి అంత వాడు కాంక్రీట్ వేసేసినట్టు పోయింది ఇప్పుడు ఆ కాంక్రీట్ ని కట్ చేసిన పైప్ వేయాలంటే ఎంత టైమ్ ఎంత ఖర్చు సరే సడన్లీ నిన్న ఒక ఆలోచన వచ్చింది అరే స్విచ్ బాక్స్ ఉంటుంది కదా ఎక్కడో ఒక జగ స్విచ్ బాక్స్కి వెళ్ళి లాక్కొచ్చు కదా మొత్తం ఎందుకు కట్ చేయాలా అభిషేకం ఎట్లా పనిచేసా అని చెప్తున్నా నేను మీకు నా తలంపు కాదు ఇది హోలీస్ ఐడియా ఇస్తాడు నీకు ఎందుకు వేస్ట్ చేస్తావు పైసలు కోమ్ టౌన్వి కాదు నువ్వు ఆ పైసలు సేవలు పెట్టు ఆ పైసలు పేదవాడి మీద పెట్టు అడుగులలో పొత్తురు కదా మీరు వాళ్ళకి పెట్టండి ఎందుకు వీటి మీద వృధా చేస్తారు అది పోతుంది కదా డబ్బులు కాబట్టి హోలీ స్పిరిట్ అభిషేకము ఎన్ని తలాంతులను మనకి ఇస్తుంది అని ఇక్కడ ఇవన్నీ ఫిజికల్గా ఉన్నాయి ఈ లోకంలో బ్రతకాలంటే హోలీ స్పిరిట్ అవసరం అని కానీ సేవలో హోలీ స్పిరిట్ ఎట్లా పనిచేస్తారనేది మనం తర్వాత ఎప్పుడన్నా కలిస్తే చూస్తాం కానీ ఇప్పుడు మటుకు మనం నేర్చుకోవాల్సింది నీ స్టడీస్లో నువ్వు టాప్ లెవెల్కి ఎదగాలంటే నీకు పరిశుధాత్మ అభిషేకం అవసరం నువ్వు అడగాల అదృశ్య ఇష్టకాలం చెన్నిసార్లు సాక్ష్యం చెప్తాం మనం ఎక్కడ పోయినా కానీ సదురాంది బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ ఇంట్లో పని మనిషి ట్వంటీ అవర్స్ పని మనిషి ఆయనతో దేవుడు మాట్లాడినంటే పలానా చర్చికి పో అక్కడ నువ్వు బాప్సం పొందు అంటే ఆడబోయి బాప్సం పొందింది రెండు నెలలలో అక్కడ తెలుగు బైబుల్ చదవడం నేర్చుకుంది చదురాంది తెలుగు బైబుల్ చదవడం నేర్చుకొని మెదక్లో నాలుగైదు చర్చిలు కట్టింది బిల్డింగ్ కట్టింది ఎట్లా సాధ్యం చెప్పండి హోలీ స్పిరిట్ వల్ల సాధ్యం అందుకు ఇప్పుడు మీరు ఏం చేయాలా మీరు అనాల ఏం చేయాలా నేను ఇప్పుడు వాళ్ళందరూ అడిగిన రజ్ మేము ఏం చేయాలా సహోదరారా మేము ఏం చేయాలంటే ప్రతివాడు వేసుక్రీస్తున్నామన్న భాప్సం పొందండి అప్పుడు మీరు పరశుధాత్మ అనే పొందుదురు కాబట్టి ప్రామిస్ అన్నట్టు హోలీ స్పిరిట్ అన్ ప్రామిస్ ఎప్పుడైతే నీ హోలీ స్పిరిట్ దిగువస్తుందో చూస్తావు నీ బాడీ కొట్టుకుంటుంది లిటరల్గా ఫిజికల్గా అది ఇది ఇది పాప పూరితోనే శరం ఇది భరించలేదు హోలీ కదా ఇది హోలీ స్పిరియట్ కదా పరిశుద్ధ ఆత్మ ఆత్మ దిగొచ్చినప్పుడు అపవిత్రత ఉంటే నీలో ఇది కొట్టుకుంటుంది అందుకే హోలీ స్పిరియట్ కూడా కొట్టుకుంటా ఆ పాపము భరించలేదు అన్న అది మొత్తం వెళ్ళిపోయినాక కొట్టుకోరు అర్థమవుతుందా ఒకనొక రిన్ దినము నువ్వు ప్రార్థన చేస్తే నీ శరీరం కొట్టుకోదు అప్పుడు సీక్రెట్ ఏంటంటే నీ బాడీ కూడా నీ మొత్తం నీ జీవం అంతా పరిశుద్ధంగా తయారైందన్నట్టు నువ్వు ఇంకా కొట్టుకుంటున్నావు అంటే ఏం ప్రా కొ కష్టం కదా చెప్పినడం ఇన్ని సంవత్సరాలు అయిపోయింది హోలీస్ పెట్టు పొంది అయినా కొట్టుకుంటుందంటారు కాబట్టి హోలీస్ పెట్టు అనేటి చాలా ప్రాముఖ్యమైనది నీకు విద్యలో హైయెస్ట్ లెవెల్ తీసుకుపోవాలా ఈ లోకంలో రకరకాల తలాతులలో ధ్యానము తెలివి అందులో కూడా నేను హైయెస్ట్ లెవెల్ తీసుకుపోవాల దేవుడు ఇది నీ వల్ల సాధ్యం కాదు నా వల్ల సాధ్యం కాదు మనుషుల వల్ల సాధ్యం కాదు పర్శుద్ధాత్మ ద్వారానే సాధ్యం అందుకు నేను మీకు ఇస్తాను పరిశుదాత్మ ఉంటే మీకు ఇవి రావు అంటున్నాడు ఈ లోకంలో నేను ఉంటే మీకు ఇవి రావు నేను అక్కడికి పోతేనే ఆయనను పంపిస్తా ఆయన మీకు ఇవి ఇస్తాడు మరి దినం తీర్మానించుకుందాం మనం పరిశుధాత్మ పొందుకోవడం కొరకు మనం ప్రయాసపడాలి ఈ రోజు నుంచి కష్టపడాలా దాని కొరకు ఉపాసమనే నేను కొంతకాలం తిందట నైంటీ వర్క్ ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసిన ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ మీటింగ్స్ పెట్టాను అక్కడ వస్తుందేమో పరిశుదాత్మ ఇక్కడ వస్తుందేమో పరిశుదాత్మ అని ఎక్కడెక్కడ పరిగెత్తే నా కానీ ఇంట్లోనే నాకు వచ్చింది హోలీ స్పిరిట్ ఇంట్లో కూర్చొని ప్రయర్ చేసుకొని పండుకొని అప్పుడు దిగిందా మీద హోలీస్ పేట ఒక్కసారి హోలీస్ పోడి అప్పుడే స్టార్ట్ అయిందా హోలీస్ పేట అనేటి కాబట్టి ఇది నిజంగా జరిగే కార్యం ఇది ఆయన గురించి సాక్షిస్తావు ఈ దేవుడు నిజమైన దేవుడు నువ్వు ఎప్పుడు చెప్పగలవు తెలుసా ఆ అనుభవం ఉంటేనే లేకుంటే నువ్వు ఏదో ఇంటెలెక్చువల్ గా చెప్తావు బైబుల్లో చదివాను తల్లిదండ్రులు చెప్పినారు పాస్టర్ చెప్పినారు కాబట్టి నేను చెప్తున్నా కానీ దేవుణ్ణి నువ్వు చూసినావా చేస్తున్నావు నువ్వు చూసినావా అంటే ఎవరు చెప్పారు ఏ పాస్టర్స్ నేను పాస్టర్ కాస్టర్స్ ఇవి అడుగుతుంటారు బ్రీ మీరు సేవకులు కదా మీరు ఏ స్టార్ని చూసినారు అంటే ఎవరు తలెత్తారు నేనంటే నువ్వు మళ్ళీ నువ్వు చూడకుండా ఆయన సజ్జుడు ఎట్లా బ్రదర్ అన్నీ తలెత్తుకోరు నేను ఇప్పుడన్నా మీరు ప్రయత్నించండి ఆయన చూడడం కోరు కనిపెట్టండి ఆయన తప్పక నేను నీకు బయలుపరుచుకుంటాడు ఆయన చూస్తారు మీరు ఈ లోకంలో చనిపోయినాక కాదు ఈ లోకంలో ఈ శరంలో ఉన్నప్పుడే నువ్వు మోక లబ్ తుండి చేసి ప్రవ్వ నాతో మాట్లాడు నాకు కనిపించు నీ స్వరం నేను వినాల నేను నేను నాకు అటువంటి నేతలు ఈ అని నువ్వు ప్రార్థన చేయి పట్టుదలతో ఎందుకు నువ్వు చూడవు నువ్వు తప్పక చూస్తావు నేను చూసినా చెప్తున్నాను ఎందుకు వినవు నువ్వు ఆయన స్వరం వింటావు నేను విన్నాను కాదు చెప్తున్నాను ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి అటువంటి విశ్వాసంలోనికి పోవాలా అంటే నీకు పరశుదాత్మ అభిషేకం అవసరం కాబట్టి అటువంటి పరశుదాత్మ అభిషేకం దేవుడు మనకు అనుగ్రహించాలా మన లైఫ్ని ఆయన లీడ్ చేస్తాడు గైడ్ చేస్తాడు నేను నెక్స్ట్ లెవెల్ కి గైడ్ చేస్తాడు నీకు అనుమానాలు రానియకుండా భయం రానియకుండా నీకు ఆలోచనలు ఇస్తా ఉంటాడు అటువంటి సేవ అటువంటి పరిచర్య అటువంటి అభిషేకము దేవుడు మీకు మీ కుటుంబీకులకు అందరికీ ప్రార్థన చేస్తాం కొద్దిసేపు చేతులు ఎత్తి దేవుడికి వదనాలు కృతజ్ఞతలు చెప్తాం ప్రవ్వా నువ్వు నా మాట్లాడినందుకు నీకు వదనాలు ప్రవ్వా ఈ విషయాలు బయలుపరిచినందుకు మీకు వందనాలు ప్రవ్వా నేను మీ యొక్క ఆత్మ లేనివాడు నా ఆత్మ లేనివాడు నా వాడు కాడన్నారు మీరు రోడ్ల రాష్ట్ర అధ్యాయంలో కాబట్టి నేను మీ ఆత్మ మాకు అవసరం మేము మీ బిడ్డలుగా ఉండాలంటే మీ కుమారులాగా ఉండాలంటే మీ కుమార్తెలాగా ఉండాలంటే మీ యొక్క ఆత్మ మాకు అవసరం అయినా కాబట్టి పరిశుద్ధాత్మని మేము ఆహ్వానిస్తున్న విధానం మా జీవితాలలోకి ప్రవ్వా ప్రతి ఒక్కరిని అభిషేకించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా ఒక్క క్షణం కూడా మీకు మీద మేము జీవించలేం ప్రభావ ఈ లోకం ఓ భయంకరమైంది చీకటిమయమైంది ప్రభా చీకటి బాగా విస్తరిస్తుంది ఈ లోకంలో ప్రభా అడుగు ప్రతి అంచుకి అది విస్తరిస్తుంది ప్రభా ఈ టైంలో ప్రవ్వా మేము వెలగాల ప్రవ్వా మేము వెలగాలంటే అంటే యొక్క నూనె అవసరం ప్రవ్వా పరశుధాత్మ అవసరం ప్రవ్వా పరశుదాత్మ అనే నూనె మాకు అవసరం ప్రవ్వా మేము ఈ లోకానికి వెలుగులాగా ఉండాలంటే మాకు నూనె అవసరం నూనె లేకుంటే దీపం వెలగదు ప్రవ్వా మేము ఈ లోకంలో వెళ్లగలేం ప్రవ్వా స్వశక్తి మీద ఆధారపడి వెలగలేం ప్రవ్వా అది అలసటకే దారి తీస్తుంది కాబట్టి నైనా మీ యొక్క అభిషేకం మాకు అందరికీ ఈ కుటుంబీకులకి యోనస్తులకి బిడ్డలకు అందరికి అనుగ్రహించండి మీకు గొప్ప సాక్షులుగా ఈ కుటుంబాన్ని నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశోధనా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మా అనాథ యేసు ప్రభా త్వరగా రామ్ ఏసు రక్తమేం చేయం రక్తం సంపూర్ణ విపవాది కళలకు నాశనం తండ్రి నీ కార్యములకు నిరంతరం జయం జయం జయం తండ్రి ఆమెన్ మన ప్రవేణ యేసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికి సదకాలం తొడండి అనుగాక ఆమెన్యసు ైస్ అలాడ్ నిలబడి చేయాలా రైస్ అలాడ్ రైస్ అలాడ్ స్కూల్ పోయి వచ్చాడా ట్యూషన్కి అదే బాగుంటుంది నేను కొంతవరకు వెళ్ళిపోతే బాగుంటుంది పొద్దున్నే వాళ్ళ కదా Africa Ṣessahertz Gary uma Música Nu forcé SUBSCRIBE objectively คะ శబ్దానికి భయపడే చెయ్యిదా ఒక్క నిమిషం కదా అది అక్కడ పైనకి వెళ్ళి తీయాలి కదా వచ్చేసి ఒక్క నిమిషం అది రా రావ్ దాన నంబర్ ఇవ సరే కదా సరే సరే మార్లడా చూపిస్తాయి <laughs> కేక్ <laughs> <laughs> ఏంటా నన్న దెనిదో కేకి చెప్పు నన్న దత్త ఒక్కర ర దన్ను మనం అంటే నేనే స్టేజ్ లోనే ఆరే కొంగు కొంగు అడిగా రాయి చెప్పినారా అలాగా చెప్పు నాలామ నాలామ గుజ్జి తీర బయట నాలామ నాలామ అబ్దు ఈ పొదంతా ఐమ్ లేవు నేను చెరు నాకు పరిచయం లేదు మీరు ఏసిండి నా వీడియోస్ ఎక్కడవా డేట్ అని బట్టి వస్తుంది అది ఏమో ఇస్తుంది ఇక్కడే సెవెన్ కదా 22 నా ఇదేనా పదమూడో తారీఖులో మూడున్న వీడియోలు ఇది పెద్దగా ఉందన్నిటికంటే ఒక గంట ఒక గంట టైమింగ్ టైం కదా ఒక్క నిమిషం పన్నెండున్నరకి స్టార్ట్ అయింది అది వచ్చింది వస్తాయి ఇదే ఇది ఇది కావాలన్నా తీసి ఇది వస్తుందా ఇక్కడికి అది సెవెంత సెవెంతా సెవెంత్ కాదు థర్టీన్త్ థర్టీన్త్కు ఉంది పది పదమూడవ తారీఖు డేట్ ఎక్క ఏడవ తారీఖా తారీఖు మరి పదమూడు ఏంటి బ్రదర్ కాదు చిన్న అది కిప్స్ అన్నది ఇది పెద్దది ఉంది చూడండి తర్వాత జూలై సెవెన్ త్రీ ఐటమ్స్ ఉన్నాయి కదా అట్లా కాదు జూలై సెవెన్ రెండు మూడు అన్న మూడు ఉన్నాయి అది ఇవి ఇమేజ్ ఇవి పిక్చర్స్ ఇవి ఇవిడ్ అంటే వీడియో ప్లే చేస్తే మన వస్తుంది లేకుంటే ఈ రెండు డిలీట్ చేస్తా ఈ రెండు డిలీట్ చేస్తా పెడతా ఇది ఇట్లా కూడా తెలుస్తుంది ఇదే కదా నువ్వు అనేది ఇట్లా పెట్టి ఏం చేయాలంటే మోర్ అని డీటెయిల్స్ చెప్తాను అంటే చూడండి నంబర్ చెప్పు తీసుకుని చూసుకో తీసుకో టూ ఫోర్ జీరో సెవెన్ జీరో సెవెన్ అయితే ఇది కాదు వన్ త్రీ ఫైవ్ టూ ఫోర్ జీరో వన్ త్రీ ఫైవ్ టూ ఫోర్ జీరో లేదు ఇక్కడ కాబట్టి కిందికి పోయి చూడాలా ఇది కూడా కాదు కెమెరాలు కెమెరా కెమెరాలు కెమెరాలు ఉన్నాము సెవెన్ జీరో సెవెన్ వన్ త్రీ ఫైవ్ టూ ఫోర్ జీరో ఆల్రెడీ కాపీ చేసినట్టున్నాం వచ్చింది కదా చేయలేదు ఇప్పుడు అదొకట రెండు అయినాయి కదా ఇప్పుడు రెండు నాకు అయింది ఇండా పెట్టిన పెట్టిన స్టే ఈరోజు మధ్యాహ్నం పెట్టినా టైం దొరికినప్పుడు పెట్టేస్తుంట నేను ఇరవై ఇరవై రెండు ఒకటి ఇరవై నాలుగు ఒకటి బ్రదర్ అంతే కదా కాదన్న ఇరవై ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంట మొన్న పరిశుద్ధి రావాలి జులై సెవెన్ అనుకుంటా జులై సెవెన్ అన్న అది ఇప్పుడు అయితే రెండు ఒకటేమో ఇరవై నాలుగో తారీఖు ఒకటే ఇరవై రెండో తారీఖు రెండో తారీఖు పరిశుద్ధు గుర్తు పెట్టుకుంటారు తర్వాత టైప్ మరి ఇది ఏందా ఇది జులై సెవెన్ అది ఇంక అయితుంది అది అంటే ఏండి వాక్యం చేస్తుంది చిన్నదే లేదండి చాలా చిన్న వచ్చింది కదా వచ్చింది ఏడు ఇరవై రెండు ఇది వచ్చింది కదా అన్నది ఫైల్ నంబర్ చెప్తాను పాజి టూ జీరో ఫోర్ త్రీ టూ కదా లేదు కదా కదా లేదు టూ జీరో ఫోర్ త్రీ టూ కదా ఇదే అదే పరిశుద్ధరాదా సరే ఇవే ఒకసారి కాప్ అయితే నేను చూసుకుంటాను లేదు అయితే స్టార్ట్ చేసి ప్రేర్ చేసిన బ్రదర్ సేఫ్ సైఫ్ అమ్మే స్టార్ట్ చేసేసి తింటాను బిజిన స్టార్ట్ చేసి తింటాను లే ఆ శబ్దానికి ఇందాక డోర్ క్లోజ్ అయింది కదా రే కుల రైడర్ ఇది ఇది రైడర్ సర్ అ కుంటెక్ట్ ని కడునే వాలా రిఫర్డ్ సో సిమర్స్ సీకంటి ని లోపల దిసర్ కున్న కున్నది ఆ కారు తీసే సర్ కుల రైడర్ కొద్దిగా స్టార్ట్ చేయ టైమ్ సేవ్ టైమ్ ఫస్ట్ తెలుస్తాను నేను నాకే తీస్తా కాకి తీస్తా నిద్రకొచ్చింది స్టార్ నిద్రకి వచ్చింది నిద్ర వస్తుంది సో తిను పోదామా పోదామా అక్కడ కొరిక్ట కొరిక్ట ఇది ఇక్కడే mandar wale చేసిన ఆ అప్లికేషన్ ఏజ్ ఉంది మూడు ఫైల్స్ కదా మొత్తం ఏయ్ అల్ల పేరు ఏ పేరు అల్ల సరే సరే ఈమెయిల్ बेटा ఈమే నా చెప్పే ఈమే ఏమే ఈమే ఏమే ఏడితాల హ్ భయపడిపోయి <laughs> స్టార్ <laughs> ఆకలేదా ఇది దిశలో వెత్తాలి కేక వినిపిస్తుంది తీసుకో కేకలు పిస్తా నేను ఇంతలా కేక వింటావా ఒత్తుకు నువ్వు సాలిక్విసిన్ తాగండి లేక ఇది కొంచెం ఆ కొంచెం హసబెట్ట్ మళ్ళీ మళ్ళీ మళ్ళీ నగరం కదా కన్ఫర్మ్ సగచూ లేదు లేదు అదే ఇన్ఫర్మేషన్ దేగ్రే దేగ్రే లేదు ఏడు ఏడు ఏడు ఏడు ఏడు ఏడు ఇచే ఇచే ఆన్సర్ బోర్డ్